ఓన్ ఆఫ్ ద రైట్ ఇన్ సోమ నాలి దారి రత్ సోమ నాలి ఐ హావ్ ది బిహార్ ఇన్ ద హ్యాండ్ కైసన్ నం సౌ కైసన్ సోమ నం కం సగ్రామ నా నం కం సగతై దేవా వై మనా పర్సన్ త్త తబత్ హన్ ఎర్ దేర్ సోమ నం కైసన్ దై నం హాయ్ దేర్ దేర్ శాంతిలోక అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ మస్-సలాతు వల్-సలాము అలా అషరఫిల్ ంబియ్ మరియు అల్లాహు మస్-సలాతు సల్వతన్ లిల్లాహి మస్-సలాతు వల్-సలాము అలా అషరఫిల్ ంబియ్ అల్లాహు మస్-సలాతు సల్వతన్ లిల్లాహి మస్-సలాతు వల్-సలాము అలా అషరఫిల్ ంబియ్ ై స్థాదైత సహస్రా ఆహారశుద్ధ సప్త في ما طابت قلوبكم ولقضوا طول كل وقت من السنين كأن مثل لا يذوقه غير فينا باله ثمر من خير انضر موطرا وكرمنا بالمعيشه الطايه يا يا اللهم صاغن دربك يا فينا اللهم اغضاب الصلاح وعارضها سلام అంతఃకరణముంట ఆహారం సిద్ధంగా ఉంటాయి సత్క్రమం సిద్ధంగా ఉంటాయి మనం పలుకే పలుకలు తీసే చేతులు తీసే దృశ్యములు ఈమె తిండి ఈమె మాటలు పరిశుద్ధమైనదైతే అంతస్తరమైన కూడా శుభ్రంగానే ఉంటుంది ఇదే తెలియ అపరిశుద్ధమైనది అయితే అంతరమైనది కూడా పరిచితమైన ఇతర విషయాలను బట్టి కూడా అంతస్త పరిచితమే ఇవే మాటలు బట్టి అతస్త పరిస్థితులు సో తెరకనే మల్లికానుభవంలో అనుభవం కట్టేస్తే అది ఆ భాష మాట్లాడదు అయితే మొదలు పెరుగుతూ ఇదేదో సప్తంగా ఉంటాయి సాయంకాలం ఏదైనా ఉపశక్తి దీటాధ్యం చేసుకోవాలి మోపిస్తాం మోపిచ్చు గతంలో అందరూ జరిగింది సింగులు అసంతే సమయంలో దైనిక వ్యవహారాన్ని తెచ్చించిన సార్ అంతకంటే అధోత్పణ ఏమైనా కాబట్టి ఆహార శుద్ధి అప్పుడే ఆత్మజ్ఞానంలోనే దేవుని మానవు దేవుడు వీడికి ఆలోచించారు తర్వాత ఈ భక్తి ఆహారం సిద్ధి సిద్ధి పరిశ్రమ నష్టం ఏంటంటే నష్టం ఎక్కడ వస్తుందంటే దేవుడి మీద వీడికి అనుకుంటారు లక్ష్య సిద్ధం లక్ష్యం ఉంటే లక్ష్యం అలా మోక్షం కూడా అన్నింటిదారు మోక్షం కూడా వస్తే తీసుకుంటారు మోక్ష అన్నిటిదారు కాదు అన్నింటినీ ఇది పెట్టేస్తే మోక్షం మోక్ష అనంత ఫలం నేను శాంత ఫలాల్ని అన్నిటినీ ధ్యానం చేస్తే అనంత ఫలం అనంత గుణంలో శాంత ఫలాలు ఇప్పుడు కూడా సార్ కానీ శాంత ఫలాలు నాకు అవి ఉంటాయి ఈ మోక్షం కూడా ఉంటే పొలమే అసలు ఇంతలో నేను దేవులు ఇస్తుంటాను అంటే అలా అంటావు సార్ సాధారణంగా సాధనంగా అలా చేస్తాను సార్ ఇద్యోగం చేస్తారు భార్య పొలం అన్నీ చెప్పాయి సార్ తర్వాత ఏమో ఇల్లు వర్క్ సెకండ్ కారు డ్రైవర్ రన్అటర్ కార్లు ఇవన్నీ కూడా వచ్చి చెప్తాయి కొంత సెపరేట్ చేసి కొన్ని సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా అవుతుంటాయి ఇప్పుడు వేదాంతం కూడా ఇవన్నీ వీడియో చేసాం కావచ్చు ఈ మాత్రం ఇది మాటే ఎన్ని వీలు చేయాలి కూడా రిలీజ్ చేస్తే ఒక కారణంలో దీన్ని కూడా మన హెచ్చతే ఉదయోగతుంది దగ్గర నష్టాలు ఏమైంది వేలో బెండ్ వేల మర్చిపోతుంది అర్థం కదా అనే ధోరణిలో వేదాన్ని అలాంటి వాళ్ళకి పెద్దలు ఎలాంటి జీవో విధానం డిఫెన్షన్ మగలించేనా పరామించేనా అంటే దాంట్లో వేరే సాధన అలా వర్క్ అవుతారు సో నోగులు వచ్చి ఉండాలి అంటే అత్యంత పరిశుద్ధమైన ఉపక్రమాన్ని కలిగేయడం అనేది అర్థమ సంస్కృతాలు అంటే దేవుడి మీద ఆ దృష్టి సిద్ధించే సిద్ధంగా అప్పుడు మనం ఎంతటి పవిత్రమైన దీనిని మేము ఈజీగా నిధిస్తున్నాం ఈజీ రావాలనే కాదు కంటెన్యూస్ కూడా సహజంగా పవిత్రత అన్నది ముఖ్యం కాంటెన్యూస్ తో గంట పెద్ద కష్టంగా కాబట్టి ముఖ్యంగా మన హృదయంలో భూమి పెట్టుకుని ఉన్నటువంటి కామను నిరాకరించకుండా మీకు అకస్మైన సిద్ధంగా నిర్మాణం కాదు ఎందుకంటే మీరు అవసరం ఉంది ప్రతి కామనూ కూడా దేహాభిమానం ఉంటుంది దేహాభిమానం లేదంటే కామనాలు కానీ మీరు ఏదైనా ఒక కామకున్నది వ్రాదాస్మానం అంటే మనం అంటే దేహాభిమానాన్ని జరుగుతున్నది అలాగే ఏదైనా ఒక భయం ఉంది అంటే ఏదైనా భయం కలిగినవి గడుపుతారు భయం ఉంది అంటే భయం ఉండడం భక్తు కాదు అది ఓ రకంగా భయం ఉండడం తప్ప ధర్మాధర్మాల దృష్టిగా భయం ఉండడం అధర్మం అయింది కాదు భయం మీరు భయపడుతున్నాడు కాబట్టి మీరు జీవితం చేసిన పాపం అలా ఉండదు ఆ నేను అంటే వాడు ఆత్మజ్ఞానాన్ని ఏం చేయాలని చదువుతున్నారు ఎందుకంటే దేనికోసం భయపడుతున్నాడు ఏ భయమైనా మీరు ఆ భయం వెనుక దశాత్మ ఒక పరిచ్ఛన్నమైన నామరూపాలతోటి ఐడెంటిఫై అయినప్పుడే భయం ఉంటుంది అయితే భయం ఉండాలి మొదటి మనం ప్రోత్సహించాలి ఆ భయాన్ని నిరాకరించే ప్రయత్నం చేయాలి భయాన్ని ప్రోత్సహించే ప్రోత్సహించాలి భయాన్ని ప్రోత్సహించటం ద్వారా పరిచ్ఛమైన నామరూపములతో ఐడెంటిఫికేషన్ కూడా ప్రోత్సహిస్తున్నారు అన్నమాట అంటే మీరు సరైన దీక్ష కాబట్టి వేరుగా ఉన్నటువంటి స్పష్ట తెలుస్తుంది ఆటంకాలు అన్ని హృదయంలో ఉంటాయి బయట ఆటంకాలు ఉన్నాయి నేను తీర్థయాత్ర తీర్థయాత్ర అయితే బాస్తి ఉండే తీర్థం అయితే ఆటంకాలు జరుగుతున్నాయి రాష్ట్ర రూపంలో కాబట్టి ప్రయాణం అయిపోయింది అయితే రైతు రూపంలో కాబట్టి ప్రయాణం ఆగిపోయింది తీర్థయాత్ర రైలు ఆవిష్ణింది ఇలాంటి ఆటంకాలు జరుగుతున్నాయి ఆత్మ తీర్థం విషయంలో ఆటంకాలను కూడా హృదయంలో ఉన్నాం రాంగ్ డి రాంగ్ డి సీఎం స్వరూపంలో ఉంటాయి తర్వాత రాంగ్ ఐడియా చూస్తూ ఉంటాను చాలా విద్వాంసులంగా కూడా రాంగ్ ఐడియా పక్కన కూడా వెళ్ళాల్సిన ఉంటారు రాంగ్ ఐడియాలే ఆటో మరణాన్ని గురించి ఆత్మ స్వరూపాన్ని గురించి రావన్ కళ్యాణ్ గారు నేను నిన్న విన్నా నన్ను మీకు ఎవరో అర్థం అంటే ఆత్మపదాత్మవు నిన్న విన్నా నాకు నిన్న వినాలన్నా మీరందరూ గుర్తుపెట్టి ఎందుకంటే అది వికాసరికి వెనక విధానం అనిపిస్తుంది ఆయన ఆత్మపదాత్మని మాకు అనుకున్నారు మనం వెతుక్పడుకోవాలి కానీ అన్యత్వ భావన అది ఏదో ఉంది అది ఎదో ఉంది దాన్ని భావన లేదండి ఆ నిజత్వ భావించుకోవో అంతవరకు లభించినటువంటి ఆయన ఆత్మపద బ్రహ్మపుదాత్మ కానీ ఆత్మ పదాత్మను అని నేను నాకు తెలియపడి ఆశీర్స నేను బ్రహ్మపుదాత్మ మీద అనుకున్నాను నిదార్థంతోనే నేను ఆ లోపల వీళ్ళు అని అనుకునేదాన్ని ఇది నేను ఆత్మ కూడా ఆశీర్చో ఈ ఆత్మ పదార్థమన్నా పదిహేను నిమిషాలు మాట్లాడే ఆ పదిహేను నిమిషాలు విన్నాను అండి ఎలా విన్నానంట వారు మాట్లాడే వాళ్ళు మనం మంత్రి స్థితి తీసుకుందాము మనం ఎందుకు ఎన్నిలో తెచ్చి మనకి ఇందులో ఎట్టి చూద్దామని అనుకుంటున్నాం ఏంటంటే అని ఒక్కసారి దత్తాత్ర చేసిన చేస్తాం దేదాన్ని గుర్తు చేసుకునే జాగ్రత్తగా విన్నాను కానీ ఎనిమిది వస్తాయి కదా ఎందుకే ఉన్నారు ఏమో వస్తాం మంచి మాత్రం ఆ కళాకారిన భగిన అది పద్యూ పరిహారో ఈ రెండు పదంతా కూడా లేదు అవన్నీ కూడా ఇది కాదు ఎవరికి ఏది వేసుకుంటారు అది సో అలాగా వాంగ్ ఐడియా వచ్చేసి అది అందులో తిరియోగం ఉంది ఫోర్త్ డైమోన్షన్ కోస్తూ తిరియావస్థానం తిరియు పద ప్రయోగాలు మరి సిటీలో ఉన్నాయి శక్తుల్లో ఉన్నాయి ఫోర్ కోర్టు ఫోర్త్ డైమోన్షన్ అంటారు ఆయన అన్నాడంటే యజాంధ్రంలో చాలా మందిని ఫోర్త్ డైమొన్షన్స్ అని చెప్తారు గత రాష్ట్ర వాళ్ళు అని అందరూ కలకారం కానీ నాకేమర్థంగా ఇది ఇంద్రీ డైమెన్షన్ స్థితి ఏమో మీ అవస్థలు ఉన్నాయి ఇంద్ర అవస్థల అంతర్జనంగా ఉండే చైతన్యమో దీ ఫోర్త్ ఫోర్త్ డైమెన్షన్ రిజల్ట్ ఆగి మెనోరీ మైల్డ్ ఫాస్ట్ ఇమోషనల్ స్విట్ అనేది మూలంగా ఉంటుంది దీనికి అతీతంగా ఉంటుంది ఫోర్త్ డైమెన్షన్ అది ఆత్మాలు సృష్టించుకుంటే అదంతా గాలి బిందేసి సెల్ డైమెన్షన్స్ ఉన్నారు వాళ్ళు సెయిన్ డైమెన్షన్ చూస్తారు ఇంకా వాళ్ళు సెన్ డైమెన్షన్ చూస్తారు వాస్తవంలో నా అర్థంలో ఇంటిని డైమెన్షన్స్ ఉన్నాయి కానీ అర్థం లేదు అంటే ఆ సందర్భంలో ఏం ఎక్కువగా లేకుండా ఏదో మాట్లాడాలి లేకున్నా ఎందుని డైమిషన్ ఎన్ని డైమిస్తాం అలాగే ఉందా నిన్నది నెమ్మది చెప్తా మనం జాగ్రత్తగా వాడాలి కానీ ఇది చాలా లీస్ గా మార్పు ఎందుకే రాంగ్ ఐడియా వన్ ఆఫ్ ది మోస్ట్ రాంగ్ ఐడియా సేవ్ అంటే నాకు తెలుస్తున్నా అనేది ఒక ఐడియా ఒకవేళ నాకు తెలియదని నాకు తెలుస్తున్నా నాకు తెలిసినట్టుగా నెసేజ్ అవ్వదు అన్నదో రాంగ్ ఐడియా ఆయనకు సందేశించిన తప్పదా ఇక ఐఎమ్ సుప్రీరియర్ టు ఆల్ సో అందరికంటే నాకు ఎక్కువ తెలుసు నేను చెప్పాలి వాళ్ళు వినాలి ఇంకొక స్టేట్ ఇంకా ఇంకో మైండ్ సిక్స్ సిక్స్ అవుతుందా ఇంకా రాంగ్ ఐడియా సో ఎగ్జాంపుల్ అనేక ఉంటా సో ఎదువరకి రాంగ్ ఉంటా లేదా రాంగ్ ఐడియా అంటే ఏదైతే ఆత్మతి పాపకు నిన్న ఏదో సబ్బం ఉంటుంది ఏదో రాంగ్ ఐడియా ఆత్మతి పూర్వకం కులము వన్నము ఇలాంటి భేదాలు ఉన్నాయి కూడా ఆత్మీయంగా ఉంటాయి ఇది రాంగ్ ఐడియా ఆత్మ కర్మ చేత ఆత్మని శుద్ధం చేయాలి రాము గాయదుగా తమ మహాత్ములు అనుకున్నారు మనం కర్మ చేస్తూ తద్వారా ఆత్మని శధి పరిశుద్ధం చేయాలి అప్పుడే ఆత్మశుద్ధమైనప్పుడే పరమాత్మగా కలిగిస్తుంది రాంగ్ ఐదుగా అన్ని రాంగ్ అయిదు ఈ విధంగా రాను ఐదుగా అక్కడే ఆత్మశుద్ధి ఇవన్నీ కూడా తొలగిపోయి అప్పుడు సత్యశుద్ధి నిర్మాణం అయినప్పుడు అప్పుడే దువాత ఇక మనస్సు తన స్మోహము ఉంది ఈ విత్య నిలిచి ఉంది అనేది మనకి ఆత్మస్వరూపాన్ని స్మరణం తెచ్చుకోవడం గగనం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనస్సు నిజమైన తరగా సంసారాన్ని అదే మనం కూడా బాగుంటుంది ఈ మనస్సు సంస్కారం వైపు జారిపోతుండగా వాళ్ళ మూలాల్ని స్మించడంతో వాళ్ళ స్వరూపం నేర్పించగలిగే విధంగా మనస్సు నిర్మాణం అవుతుంది రివాది వందాలు చూద్దాం ఆ భారత జీవిత రాగద్వ రాగద్వేష మోహాలు మోహ దోషం అమృతం విషయజ్ఞానం వ్యక్త అంటే విషయాన్ని తెలుసుకోవడంలో తప్పలేదు సినిమాలు చూడటంలో తప్పలేదు కానీ సినిమా చూడటం ద్వారా రాగద్వేషాలు మోహమోదైన దోషాలని ఆ సినిమా దీవితం ఆపాదిస్తే వస్తుంది అది తప్ప సినిమా యాక్టర్లకి పద్మభూషణ గారు అవార్డులు ఇచ్చిన దాని మీద ఈ వచ్చిన ఒక ఆయన అవసరం ఉన్నారు వాకింగ్ చేసి తప్ప ఈ సిరి అనే కష్టం సిద్ధం పద్మభూషణ లేకపోతే పద్మ శ్రీన్ లేకపోతే పద్మ రత్నాలు అనేది ఏదో యుద్ధాలు ఇస్తున్నారు ఆ వ్యక్తి సమాజాలకు సేవ చేసిన రూపంలో ఏదో ఒక సామాజికమైనటువంటి బుద్ధి మీద ప్రవేశించేదని పేరునే ఇవ్వాలి కానీ కేవలం బ్రెయిన్ క్యాన్సర్ బాగా ఆ వ్యక్తి మీద నిజానికి అంతే అంతా అనుకున్నాను అంటే బహుశా అవసరమో భవిష్యం అనుకుంటున్నా ఉంటూ ఉంటాయి అసేజ్ తప్ప అని అనుకున్నాను అనుకుని మళ్ళీ సెన్ గా మెసేజ్ కావాలి సార్ సో నేను సిచ్యువేషన్ గెలిమెంట్ హాట్ మినార్టీ వస్తుంది బట్ అది కూడా తీసుకోవాలి సో ఒక సంస్కారాలని ఈ మీద ఉండరు కానీ గోహాలను రాజద్వేశాలని బెంక్గా ఉండకూడదు నిషేజించాను సో కాబట్టి మనం కూడా విషయ విజ్ఞానాన్ని స్వీకరించడంలో తప్పే కాదు సినిమా చూపడం తప్పు కాదు డ్యాన్స్ చూపడం తప్ప కాదు అప అది ఆ విషయ విజ్ఞానము మన హృదయంలో ఆరోగ్యాలని మోహాన్ని నింపాల వరకు పొవాలి ఆ విధానమైన మోహం ప్రారంభం అయిందంటే పడుతుంది తప్పే కాబట్టి విషయ విజ్ఞానం ఉండాలి సభ అంతఃకరణి నైర్మల్యం స్వీ స్పిరిచువల్ సమయో స్పిరిచువల్ గ్రో అంటే గ్రోత్ ఈ సరిగా చాలా సరినంత గ్రోత్ ఇప్పుడు భగవాన్ రంగ మహర్షి పదిహేను సంవత్సరాలు ఆయన ఒక గృహలో మౌనంగా ఉండిపోయారు అంటే దానికి అర్థం లేదంతా అది అది తీసుకురాజు ఒక గ్రోత్ సరిదంత గ్రోత్ అంటే ఆ రైతులో గృహదాన్ని నేను అలాగే అని ఆయన అప్పటికే జ్ఞానం అయిన స్టోరీ గ్రోత్ దాన్ని ఇది చెన్న వికేజ్లి ఒకవేళ ఈ స్కీమ్ నిలిపేద గ్రోత్ ఎంత టైం వస్తుంది కానీ దాడిట్ ఇంట్లో నెల కాకపోతే గ్రోత్ అన్నది కూడా గ్రోత్ అవుతుంది అంతేగానే చాలా హాస్పిటర్తో అది గ్రోత్ అని తీసుకోలేదు శ్రమం పెరుగుతుంది జరుగు కలుగుతారు భక్తులు సంటి కలుగుతుంది ధనం పెరుగుతుంది హడాది కలుగుతుంది కాపులు ఇవన్నీ కలుగుతాయి నౌకము సాధనలు ఇవన్నీ కలుగుతాయి అంతేకాని శిక్షల ఇది దోక్యం తల్లి అంటే ఈ జ్యపాయింట్ రావాలి ఆహార సిద్ధం కృష్ణ సిద్ధు అది ఒక అపాయింట్మెంట్ అభావం ఉంటుంది ప్రతి వ్యక్తికి అపాయింట్మెంట్ అభావం ఉంటుంది కాడానికి ఒక టైం ఉంటుంది ఆ కాయ పడుతుంది అది తిండి అనుకోండి అది ఉండేది పొంద చేస్తే టైం ఎక్కువ అవుతుంది అది చక్కగా మంచి పదులైన కాయ అనుకోండి అది ముగ్గురానికి చాలా తక్కువ టైం ఒకప్పుడు కాయ సరైన ప్రభుత్వం అంటే దొంగ తొందరగా పెరిగింది ఒకప్పుడు కాయ ముందే గద్దీ తిరిగి పట్టి అలా ఉంది అది మళ్ళీ తిరిగి అది మళ్ళీ శుభ్రమైంది తిరిగి కాయ తండే ఆలోచన కాబట్టి ప్రతి పండుగ ఒక అపాయింటెడ్ అవర్ ఉంటుంది అలాగే ప్రతి చిత్రం సాహసే ఒక అపాయింటెడ్ అవర్ అవుతుంది అంతవరకు ఈ గ్రోకు సైలెంట్గా పైలం చేసంతో పైలం చేయాలి కాబట్టి ఆహార శుద్ధి తక్కువ శుద్ధి అన్నది ఒక కోట్లో వచ్చేసి ఒక రోజులో వచ్చేసి తక్కువ కోసం ఆహార శుద్ధ సత్య సత్యా ఆహార శుద్ధ సత్య ఆహార శుద్ధి అంటే మనం తినేసి చూసే చూసే దృశ్యాలు వినే ప్రసంగాలు ఇవన్నీ కూడా శుద్ధంగా ఉండగా అంటే సత్సంగము నిరంతరంగా సంసాగిస్తూ ఉండగా ఉండగా సత్సంగం కూడా క్వాలిటీ స్వచ్ఛంగా ఉండాలి క్వాలిటీ టైం అంట క్వాలిటీ టైం అనే మాట వినాలని చూస్తాం సైకాలజీగా వస్తూ ఉంటాం ఇప్పుడు ఈ హెల్త్ స్టర్డ్ క్వాలిటీ టైం శాఖ వస్తుంటాం ఈ డిజినెస్ ట్రీస్ వారు ఇంట్లో బయటింగ్ రూమ్ లో బిగినెస్తే బెడ్రూమ్ లో బిగినెస్ ఏ బాత్రూమ్ లో బిగినెస్ చర్మం పట్టుకుపోతారు బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా చర్మం మాట్లాడతారు అనేది బిగ్నెస్ ఏ అది బయటి బయట గ్రోత్ లాగా కలుపు మొక్కలాగా అది మీరు మొత్తం జీవితాన్ని కూడా ఆరోగ్యం చేస్తుంది ఆసి పక్కేసినట్టు పట్టేస్తుంది వారు భార్యతో మాట్లాడాలంటే అది టైం ఇంకా ఖైలి తీసుకుంటుంది మాట్లాడాలి ఎవరికి హలో అవ్వాలంటే వారికి ఖాళీ ఉండదు ఏం చేస్తున్నాయంటే బిజినెస్ డబ్బు సంపాదిస్తుంది ఏం చేస్తుంటే డబ్బు ఇంకా ఎంత డబ్బులు సంపాదించే తృప్తికరం మన లక్ష్యం మెత్తంలో మొత్తమే ఉన్నారు మెత్తం ఉంటారు బిగ్గెస్ట్ కర్షన్ ఇన్ బ్రేత ఇన్ బ్రేత వరల్డ్ బిజెస్ ఫైరెంట్ బిజెస్ ఇన్ ఇన్ బ్రిటన్ వీఆర్ ప్రౌడ్ అఫ్టివ్ ఆర్ వెరీ ప్రౌడ్ అఫ్టివ్ అండ్ ఎక్కడైనా బిట్ అది ఎప్పుడు చెప్తే ఇయర్ మోర్ ప్రోడ్ అప్టివ్ ఇయర్ ప్రకే వార్తల్లో కూడా వీఆర్ ప్రౌడ్ అప్తుంది బట్ ఇది మేము గెలాస్ వాళ్ళు ఇంకా ఊకే ఇండియా డబ్బులు ఉన్నాయి ఇలా జర్మనీలో కంపెనీలు అచీవ్ చేస్తున్నాం యుక్రెయిన్ ఎప్పటివర కంపెనీలు ఉంటున్నాం ఏదో ఈ నితారణ జరిగిన హద్ది ముందు నేను ఈ పాటికి ఐదు పిల్లలు అప్పటి ఆయన ఏదైనా గేట్ ఆఫ్ లక్స్టీ ఎందుకు వచ్చింది ఆ రకంగా ఆయన జడ్ మనం ఇక్కడ కోల వ్యాపారో మార్పిస్ చే ఆ ధనంతో మొన్న ఒక బోర్డు వ్యాపారం సంగం దానికి అధ్యక్షుడు కూర్చున్న స్త్రీ ఆయన పట్టుగా సాక్షాత్ లక్ష్మీ లేదు అని చెప్పేది ఆ నేను లక్ష పౌలం చెందాం ఇక్కడికి పదివేల ఇరవై వేల కోలు చెందాం పది రక్త కోలు పెద్దవాళ్ళు అది మొత్తం కూడా మాట్లాడుతూ నేను చాలా దుఃఖపడ్డాను అయ్యో పాపం లక్ష్మీదేవిగా ఉంది పాపం శ్రీవర్శన కానీ మీ భాష ఏంటి మీ పదే అయితే మీ ద్వారా మీ గెలుదేవుల మీ కోలం వ్యాపారాల సంఘాన్ని రహిస్తుందో ఈ కోలకి దుర్భవ సహకరిస్తాను నాకు తెలిసి కాదు అంటే చమకావలసిన గోధుమలో ఈ బయటకు చెప్పేసి అలా పనిచేస్తాం వాటిని అందిస్తే కూడా సహకరించేసి ఏపీ పిల్ల పిల్లలు పెట్టి ఇది ఇస్తాయి దీంతో ఆమె అలాగే అవసరం కదా అలాంటి బిజినెస్ ఎందుకు చేయాలి చాలా నిర్పష్టకరమైన సో ఆహార శుద్ధి కట్గా ఆహార శుద్ధి ఏమన్నది చాలా నిరంతరంగా ఉండాలి జీవితంలో స్పష్టంగా ఉండాలి స్పష్టంగా లేకపోతే జీవితంలో ఎందుకు తదితర నిస్తారమైపోయి మనిషిమైన వ్యర్థం అయితే స్వచ్ఛంగా ఉన్నాను నిరంతరంగా స్వచ్ఛంగా ఉన్నాం స్వచ్ఛంగా లేదు రోజు బుద్ధి మనం పూర్వం ఎవరో యుద్ధము తగ్గితే తగ్గిన బుద్ధిలో ఏ రోజు తగ్గిరదు లేదా ఆ వేలు బుద్ధిలో కావాలి అక్కడ అంటే తగ్గిన పట్టేదో దాదాపు ఆ వేలు మళ్ళా వందాయి అవి నేస్తే బుద్ధి ఏ రోజు స్వచ్ఛంగా ఏ రోజు గీతాశ్లోకాన్ని మీరు చదువుకోవడో ఆ రోజు దుర్జమం ఆ రోజు అలాంటి రోజు అందరం ఒకసారి జీవితం నిరంతరమైన ఉంటే ఆహార శుద్ధి అలా నిరంతరంగా ఉంటే అప్పుడేమవుతుంది సత్వహ అంతఃకరణ సత్వ సత్వశుద్ధాలు అంతఃకరంగా ఉంది అటువంటి ఆహార శుద్ధి కలిగిన వ్యక్తికి ఏ అంతఃస్కరణ ఉంటుందో ఆ అంతఃస్కరణను శుద్ధంగా ఉంటుంది శుద్ధంగా ఉండటం నేను చెప్పాను ఇందాక మాలిన్యాలు ఏమిటైంది అంటే సిఎస్ఎన్ రాంగ్ ఐడియా మూడు రకాల మాలిన్యాలు మూడే నేను అనుకోలేదు లేదు అన్నది మీరు మూడు ఇంట్లోనే చేయకపోతాను ఎందుకంటే సిఎస్కన్ రాంగ్ ఐడియా ఈ మాలిన్యాలన్నీ కూడా తగిలిపోతాయి అప్పుడు అసత్కరంగా సిద్ది ఏర్పడుతుంది అప్పుడు ఏమవుతుందంటే తత్వశుద్ధ ఉంది సత్యాం అవిచ్ఛిన్నీ అవిస్మరణం తమదీరు అంతా ఇక్కడ దేహం ఉన్నది లేదు దేహము దేహాన్ని అనుసరించొచ్చి జగత్ దేహము జగన్ కలుస్తుంది ఇది దేహం ఉన్నప్పుడు జగత్తు జగత్తున్నప్పుడు దేహం ఉంటుంది దేహం ఉండి జగత్తు లేకపోవడం జగత్తుండి దేహం లేకపోవడం అలా అదో సంస్థ అది అదోరా అంటే దాని అర్థం ఏంటంటే దేహాన్ని జగత్తు నుంచి వెలదీయడం సంభవం కాదు అన్న అనేది ఆలోచించదు కాబట్టి దేహము జగత్తు ఒకవైపు ఉన్నది ఒకవైపు ఆత్మ పరబ్రహ్మ అదే పర బ్రహ్మ దానిపై భూమ అని చెప్పారు అదే ఇంకొక వైపు దేహము జగత్తు వి ఇటువంటి ఉన్న ఆత్మ లేక భూమా సత్యం మధ్యలో ఉన్నమాట మనిషి అన్న వాళ్ళు మధ్యలో ఉన్నారు అంతఃస్కరణ ఆశ్చర్యంగా ఉన్నారు మనిషి వ్యక్తి అన్నది వ్యక్తిత్వం ఈ ఐడియా ఈ పర్సనాలిటీ అంతఃకరణలో భాగంగా ఉంది ఈగో అన్నది హా కాబట్టి ఈగో థాక్ అయినప్పుడు ఈగో ఎక్కడ ఉంటుంది ఉంటుంది చెప్పి ఎవరైపోయి మానే తస్సం అన్నవాడు మైండ్ కంటే భిన్నంగా లేరు మైండ్ లో భాగంగానే తక్షణం ఉంటుంది సో దీంట్లో లింగ దేహము అని సూక్ష్మ దేహము అని ఉంటారు సో మైండ్ రూపంగా మధ్యలో ఉన్నా నాకు దేహము జగత్తు ఉన్నది సమూహం ఇంకొక ఆత్మ బ్రహ్మ గుణాశము సత్వము గుణాతము ఇప్పుడు ఈ మైండ్ ఈ భూమని విస్ఫరించి జగత్తులో వెళ్తే ఈ జగత్తులే విస్మరించు భూములను విస్మరించడం చేస్తాం అవిస్మరణం బదు జగత్తు జగత్తు నృత్య కదా దాన్ని స్మరించినా నొచ్చే విస్మరించినా నిత్యం సినిమా గురించి గుర్తు చేసుకున్నా ఇస్తే దాన్ని మంచిపోయినా నిత్యే రోజు ఎన్ని పంతాలలో నిత్య మాయా రధండి మాయాలుగా గుర్తులో ఉన్నా సత్యం ఇచ్చే లేదు గుర్తులో లేదునా కాబట్టి అవిస్మరణం పరదు పాయింట్ ఏది స్మృతి అంటే అసింగ్ పాజిటివ్ గా విస్మరణము ఉండదండి సెల్ఫ్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు ఉండడం సెల్ఫ్ గుమాత్మ దుమైనటువంటి స్మృతి ఉంటుంది అంటే తన యొక్క స్వరూపము విస్మరించకుండా ఉంటుంది ఆత్మస్వరూపాన్ని మరిచిపోకుండా ఉంటుంది అవిస్మరణ ఇప్పుడు చూడండి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ కంటే కదా ఫోటో నేను ఈ వస్తువు చూడడం లేదు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అనుభవం ఉందండి పూజ అనుభవం ఎవరు ఊరులో ఎన్ని అంశాలు ఉన్నాయి చూడబడినది ఉండదు దృశ్యం ఉండదు ఇకేమో భ్రష్ట ఈగో ఇది నాకు కావాలి దాన్ని తీసి రాజకీయ స్వాల్ని కలిగి ఉండేటువంటి ఈగో అయితే ఈ ద్రష్టాదృత్యము ఇప్పుడు వచ్చే ఈ దృశ్యంతో పాటుగా ద్రష్ట వచ్చింది ద్రష్టతో పాటుగా దృశ్యం వస్తుంది ఈ అనుభవాన్ని ఈ అనుభవం ఈ ద్రష్టా దృశ్యము వచ్చేది ఈ అనుభవానికి ముందు మూడలే ఉంటాం ఈ అనుభవం పోయింది ఈ అనుభవం పోయింది కొత్త అనుభవాలు ఇంకా రానుమే మధ్యలో గ్యాప్ ఉంది ఎక్స్పీరియన్స్ కి ఎక్స్పీరియన్స్ కి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో ఏ అనుభవం లేనప్పుడు కూడా నేను ఉన్నా అవునక ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది చైతన్యం నుంచి వచ్చింది స్వరూపం నుంచి ఆ విరూపా సో ఆలో చూడండి ఆయా చైతన్యమే ఆత్మ చైతన్యమే ద్రష్టాదృశ్యము అనే విభాగాన్ని చెంది కనపడుతుంది ద్రష్టాదృశ్యముగా కనపడుతుంది ఒకే చైతన్యం ఒకే ఆనందూపము భక్త భోజ్యము అనే రూపంగా కనపడుతుంది మీరు ఆలోచించండి మిఠాయి చాలా మధురమైన మిఠాయి ఉంది అందులో వేసుకుంటే బా అంత బాగుందండి మిఠాయి అనేది ఆ భోగ్యత్వ బుద్ధి ఈ అన్న ఇంత మధురైన మిఠాయి పనం లక్కి అనేది భోక్తృత్వ బుద్ధి అర్థం నేను భోక్త కదా భోగ్యం లేకుండా భోక్తులు కదా అందరు భోక్త లేకుండా భోగ్యం అవుతుందా ఉండదు కాబట్టి ఈ భోక్త భోగ్యము ఏకకాలంలో భవి ఈ మిఠాయిని ఎంజాయం చేసే అంతకు ముందు ఆ అనుభవం లేదు ఇంకేదో ఉంది అనుభవం లేని జాస్ కూడా అవుతుంది కదా అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇంకేదో అనుభవాలు తర్వాత వస్తాయి ఈ అనుభవానికి ముందు ఈ అనుభవానికి తర్వాత కూడా నేనున్నా ఈ అనుభవంలో కూడా నేనున్నా అయితే నా యథాస్వ ఈ అనుభవాన్ని బట్టి యథాస్వ రూపంలో ఇది వచ్చిపోయింది కాబట్టి ఇది వచ్చిపోయినప్పుడు మేమున్నా దాని ముందు నేనున్నా దాని తర్వాత నేనున్నా ఇప్పుడు ఈ అనుభవాన్ని బట్టి నా స్వరూపం ఎందుకంటే దృష్టిలో తెలిసిన ఆనందం నా స్వరూపం నా స్వరూపం ఆనందం కనుకనే ఈ భోక్త భోగ్యము అనుభవం సంభవం నా స్వరూపం ఆనందం కాదనుకోండి భోగము అనేదే లేదు నాకు భోగంలో ఆనందం యొక్క ప్రకటనూపమనే భోగము అనేది భగవంతుడు ఆనందం కూడా కాబట్టి నా స్వరూపమైన ఆనందమే ఈ భోగ్యంగాను భోక్త గాను ప్రకటన ఇప్పుడు మీరు ఆలోచించండి మిహాయిన్ అనుకోండి మిహాయి నేను ఎంజాయ్ చేసిన టైంలో ఎంజాయిడ్ ఏంటి మిహాయ్ ఎంజాయర్ ఎవరు ఎంజాయ్మెంట్ లేకుండా ఎంజాయర్ ఎంజాయిడ్ వస్తారా ఉందా ఎంజాయ్మెంట్ వచ్చినప్పుడే ఎంజాయర్ ఎంజాయిడ్ అనే రంగు వస్తా ఆ టైంలో వస్తుంది తర్వాత ఈ ఎంజాయర్ ఎంజాయిడ్ అనేది ఎంజాయ్మెంట్ లో ఎంజాయ్మెంట్ అంటే వస్తాయి ఆ ఎంజాయ్మెంట్ అది నా స్వరూపం ఆనందం నా స్వరూపం ఈ ఆనంద స్వరూపమే ఎంజాయ్డ్ రూపంగా ఎంజాయర్ రూపంగా పెట్టడము కాబట్టి ఇప్పుడు ఈ అనుభవంలో ఎన్ని అంశాలు ఎంజాయ్ అనే దైత్వం ఒక అంశము వీటి మూలంలో ఉండే ఆనంద స్వరూపమైన ఒకటి అనుచర్యం ఆ మూలం ఉంది మనం ఏం చేస్తామంటే ఆ మూలాన్ని విస్మరించి తీసుకుంటామే ఎప్పుడైతే మూలాన్ని మీరు విస్మరించారో ఆనంద స్వరూపమో అనే సత్యాన్ని విస్మరించారో అప్పుడు ఎలా ఒక భయంకరమైన సంస్కారం ఆరంభం అవుతుంది లేదంటే ఆ సంసారంలో ఉండే భయంకరంగా ఉంటే అంత భయంకరాన్ని చెప్పింది లడ్ భయం అంటే చెప్తాను భయం కావలసినంత భయం ఉంది చూసి చిదా భ్రమాల వస్తాయి భయం ఉంది ఎందుకంటే అంత అంత ధైర్యం అంటే చెప్తామండి యుడు వేరు వేరు భేదము చెప్పపో జన్మలు నిన్న సంవత్సరంలో చిక్కుతుంది ఒక రాంగ్ ఐడియా భేద దృష్టి భేదం సత్యం అని బతుకుతూ ఉంటారు సో ఇంజాయుడు వేరు ఇంజాయుడు వేరు అనే రాంగ్ ఐడియా వస్తుంది ఎందులో వచ్చింది ఈ రెండు మూల స్వరూపం చెప్తే అనే సత్యాన్ని గుర్తించకపోవడం దాన్ని విస్మరించడం మూలంగా ఈ ఐడియా వస్తుంది నెంబర్ ఇది ఎంజాయ్ అను అంటే అర్థం తెలిసిన నాకు ఎంజాయ్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను అనేక మంది అస్థం వ్యపా అన్నాన స బాధ్య వస్తువులపై మానసికంగా సాధ్యముడై ఉంటా ఆనందం నాకు జీవితం అందించాలంటే బాధ్య వస్తువుల నుంచి లడ్డూల నుంచి సినిమా తరవుల నుంచి లేకపోతే రావాలి నాకు లడ్డూ నుంచి ఆనందం రావాలి అని అమ్ముకోవటం ఇంతకంటే పతనం ఎలా ఉంటుందని మనిషి ఇంతకంటే పతనం వేరే ఉన్నారు కాబట్టి మానసిక ప్రాధీనత సంసారంలో వస్తుంది చూడండి ఆ అనంతత్వమే ఒంటి కింద అనే సత్యాన్ని విస్మరించేసి మీరు ఎంత గ్రహాన్ని నిశ్చయించినందుకు కాబట్టి అది తెలుసు పంపిస్తూ ఆ అనంతతత్వమే తెల్స్ అంటారు తెలుసు ఆ ఆత్మను ఆత్మ విస్తృత అనేది అదే అజ్ఞానము అదే విషయము అది ఎప్పుడు ఎందుకు అది ఎప్పుడు వస్తుందంటే ఈ ఆత్మ వస్తువులలో నిమగ్నం అయిపోయిందంటే లడ్డు తినడం తప్ప కాదు లడ్డుని ఎంజాయ్ చేయడం తప్పు కాదు ఈ లడ్డు తిని ఎంజాయ్ చేసే ప్రాసెస్ లో ఈ లోపములకు మూలము ఆత్మ భూమ అనే సత్యాన్ని విస్మరించటం మాత్రం మహాపక్షం ఆ సత్యాన్ని విస్మరించేంటంటే వాళ్ళు డౌరిఫాలు అయిపోతుంది కాబట్టి అదే తర్వాత ఎప్పుడైతే ఆత్మ వస్తువులే ఉంది భోగ బుద్ధితో ఇదిలో భోగం ఉంది భోగం ఆత్మస్వరూపంలో ఉంది కాదు ఇదిలో ఉంది భోగము అనే బుద్ధితో వీడు ఎబ్జార్జ్ అవుతాడు వీడు నిమగ్నం అవుతాడు అదే ఆత్మ విస్మృతి ఉన్నదవుతుంది ఆనందం బయట వస్తువులో ఉన్నది సినిమాలో ఉంది డబ్బులో ఉంది భోగాల్లో ఉంది ఎంత వినోదాలలో ఉంది అని అనుకోవడమే ఆత్మవిస్మృతి ఆత్మవిస్మృతో ఆత్మాదీని అని మర్చిపోయాను అలా కాదు ఇది ఆత్మవిష్మృతి ఈ ఆత్మవిస్మృతే మహాదోషం ఎక్సెస్ ఆఫ్ అటాచ్మెంట్ ఎప్పుడైతే భాగ్య వస్తువు లేదు రిలేషన్షిప్స్ ఉంటాయి సో పితాపుత్రాలకు సంబంధం లేదండి భార్యాభర్త పుత్రా ఇత్యానికి సంబంధమో లేండి అత్యుత్తమైనటువంటి అటాచ్మెంట్ ఆసక్తి ఎప్పుడైతే పెరిగిపోతుందో అదే అదే మనుషుల ఆత్మవిస్మృతి అని అనగడు తెలియజేస్తే ఏంటంటే ఏ పరిస్థితిలోనూ ఆత్మ విస్మరించకుండా ఉండటమే తెలియదు ఎలా విస్మరించకుండా ఉండాలంటే నీకు ఏ అనుభవం కలిగినా ఈ అనుభవం అనే దైపో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ముందు ఉంటేనే ఎక్స్పీరియన్స్ ప్రతి అనుభవంలోనూ ఈ దైపో ఈ ద్వైభీర్భావము ఈ ద్వైీర్భావం కాదు విద్యత్వము అనుభవాస్తూ ఉంటుంది కానీ ఈ అనుభవాన్ని యొక్క కేవలము అపీయరెన్స్ మాత్రమే ఈ అనుభవానికి మూలంలో ఉన్నటువంటి ఆ వేదుక ఆ చైతన్య వేదుకలతో ఏ భూమ ఏ ఆత్మ ఇది ఏ బ్రహ్మ ఈ సత్యాన్ని విస్మరించకుండా ఉన్న సమయం అనేది అది మనిషిని కృతాత్సం చేస్తుంది అటువంటి అవిస్మరణము అంటే విస్మరించకుండగా సంసారంలో ప్రవర్తించకుండా అదే ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ చట్టం రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ చట్టం అయితే ఎవరు వీధిలోకి వెళ్తే అనేక భోగాలు ఆకర్షణలు ఉంటాయి కాబట్టి నేను వీధిలోకి అయిన వాడు మంచి ఫ్యామిలీగా అవుతారా అవును అది మంచి ఫ్యామిలీ ఎవరు వీధిలోకి వెళ్తారు మార్కెట్ ప్లేస్ కు అక్కడ అనేక ఇరికింగ్ హౌసెస్ ఉంటారు అవన్నీ చూస్తారు కానీ నేను నా మూల స్నానం అక్కడ ఉంది ఇక్కడ అని నేను అక్కడ ఏమీ తింటాం మళ్ళీ తమకు ఇంటికి వచ్చి ఇంటి దగ్గరే రెండు ఎందుకు అక్కడికి వెళ్ళడం మానేది అక్కడికి వెళ్తారు అక్కడ సంచరిస్తాడు కానీ ఇంటికి అలాగే భోగాల వస్తువులు అనేక ఉంటాయి ప్రస్తున్నాం వాటిని అన్ని ఎక్కువ చూపిస్తాం కానీ ఆకర్షింపకూడదు నేను ఎందుకు అటువంటి వాళ్ళని ఎక్కువ ఫ్యామిలీ ప్రస్తున్నాను వారి జీవితంలో ముందుకు అడుగులేదు డిఫిల్ ఫీ లైక్ డాన్లీ థింగ్ లీ ఆత్మ కాబట్టి ఒక గృహాన్ని కలిగి ఉండడం తప్ప ఏం లేదు కానీ గృహము అనేది విద్య ఆత్మ మాత్రమే చెప్పలేదు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనే కలిగి ఉండడానికి తప్పలేదు విజిట్ క్లోజ్ రిలేషన్షిప్ పాత్ర ఫ్యామిలీ ప్రెసెంట్ ఐఎం ఫాదర్ అంటే ఈ ఫాదర్ హుడ్ మీరు ఎలా ఎవరవుతుంటే వెళ్ళాలి పోతూ ఉంటుందా ఏమన్నా అలాగే ఉన్నారు ఇదే వాడు గురించడము వాళ్ళు ఫాదర్ అనుకుంటూ ఉంటారు మీరు గుర్తు అనుభవం అడిగిపోతుంది మనకి యాక్సెప్ట్ ఒక రిలేషన్షిప్ ని పరిపక్ష విదేశంలో దోషం లేదు కానీ అత్యుభుతమైన ఆసక్తిని పెంచుకునే ఎంత ఆసక్తి అంటే ఆత్మ విస్మృతి కలిపి ఆసక్తిని వ్యతిరేక పెంచుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా దుఃఖాన్ని పెంచుతారు స్వత దుఃఖాన్ని కొరకు మనిచిపోకుండా ఆత్మ శరీరాన్ని మరిచిపోకుండా అనేది చాలా మౌలికమైనటువంటి లక్షణం సాహితుడి అవిపీడ సిద్ధ్యూంద్రీయ కరణ సిద్ధ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి అవిస్మరణము కలుగుతుంది సత్యాంచాటి సంగా విద్యాకృతాశనే జన్మాంతరాబమ భావనీకృత హృదయాత్రీనా ప్రమోక్ష విశేషణ ప్రమోక్షణం జనాతో మీరు ఆత్మస్వరూపము అనే ఎంత నేను నిలిచిన ఉండే దోత్ విపరేషన్ ఇది ఒక అనుభవం వస్తుంది నేను ఆత్మ ధ్యానం చేసుకుంటాను ధ్యానం చేసుకుంటే టెలిఫోన్ ఇది సాత్వికం మీరు ఫిరాచిపడదు అందులో నేను ధ్యానం చేసేస్తున్నాను మీరు టెలిఫోన్ చేసేస్తున్నాను ఫిరాచిపడదు నేను మీ రెస్పాన్స్గా టెలిఫోన్ కానీ ఫోన్ సందే మీ కృతాత్త ఈ ధ్యానంలో ఉంది ఆ టెలిఫోన్ కన్వర్సేషన్ లో కానీ అంటే నా రిటర్న్ టెలిఫోన్ కన్వర్ చేసిన నేను తెచ్చేస్తున్నాను కదా టెలిఫోన్ కన్వర్స్ చేసిన అంటే ఇట్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ సంస్థ అంబిలి సంసారానికి జగత్తుకి ఎవరైతే తల్లికి కట్టివేయకుండా ఉన్నాడో ఆ విధంగా వీడు జగత్తుతో కట్టివేయకుండా ఉంటారు దానికి ఎగదించుకోలేదు బయట బాగాలేదు దానికి ప్రేంటే టెలిఫోన్ టెలిఫోన్ కాల్ కాబట్టి వీడు టెలిఫోన్ కాల్ రెస్పాండ్ ఇవ్వడంలో తప్పలేదు టెలిఫోన్ కాల్ ఏ సంస్థ ఆ శక్తికి రిప్రజెంట్ చేసిందో ఉందో అది తక్కువ కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ టెలిఫోన్ కాల్ మీ కర్తవ్యం ఏమన్నా దృష్టి మళ్ళీ బట్ డోంట్ బి క్యారీ డే బట్ కంబ్యాక్ అలాగే గుడ్ ఫ్యామిలీ ఎవరికైనా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు ఎనీ సంస్థ సినిమా సంస్థ మార్కెట్ వెళ్తారు సంస్థ ఇన్ఫాక్ట్ ఇది గోతాలో ఉండే తప్పకుండా ఏదైనా గూర్గోట్లు తీసుకుంటారు బ్యాగ్రౌండ్ రిజెక్ట్ చేస్తారు అల్టిమేట్ గా దూర్ఘం దేవతా శాంతి అంద అలాగే ఎప్పుడు కూడా ఆత్మనిష్టంగా విలుగుతుంది కదా ధ్యానాన్ని సత్సంగాన్ని ఆత్మనిష్టం తీసుకోగా భక్తిని సాధనని నిలిచిపోతుందా అలాగే ఉన్నప్పుడు సత్యాం చేయాలి ఆ అనుస్మరణ స్ఫుద్ధిలో విధే ప్రతి స్థితి ఇంకా తమ స్వరూపాన్ని నిర్కరించకుండా నిలబడి ఉంటుందా అనే స్థితి ఎప్పుడైతే మీకు లభిస్తుందో క్రమంగా చేస్తున్న సైలెన్స్ అంటుంది ఇది కాదు అంతఃమంగా బయటికి ఇది పెద్ద ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అయినా పొరుగాడు గడ్డ వస్తుందో ఇలాంటి లేకపోతే మనం అంటారు ఏదైతే అనౌన్ జీవితం చేస్తున్నో ఏదైతే కాంతులు ఇలా వస్తానో అలానే ఉన్నారు అవన్నీ కెమెరా ఫిక్స్ ఇవన్నీ కెమెరా ఒక కెమెరా మ్యాన్ నాకు తెలిపే ఫోటో తెప్పించారు ఆయన వెనక్స్ ఇలా దురపాల చూస్తుగానే ఉంది ఏదో ఇంత దురపాల చూస్తూ ఆయన అన్నీ దురపాల జీవితాలు ఇచ్చే స్టే ఇక ఫోటోగ్రఫీ ఉంది అయితే ఇంకొక ఫోటో తెప్పించారు ఆయన వెనక్స్ మంచి ప్రకారం వస్తే అసలు ఏదో ప్రకాశం స్వయం ప్రకాశం స్వయం లేదు ప్రకాశం లేదు కెమెరా కెమెరా అలాగే అలాగే ఉంటారు మీకు కన్సెప్టివుల్ గా హెదిగా ఉండదు స్వయం కంపెనీ హెడిగి ఉంటుంది డ్రమటిక్ గా ఏదిగా ఉండదు ఇంటి అంటే నిన్నటి దాకా ఒకలా ఉన్నాడు ఇవాళ సగర్ది సంథింగ్ హ్యాపీ ఇంకోలా అలాగే ఉండదు డ్రమటిక్ గా ఉంటారు కన్సెప్టివుల్ గా సైలెన్స్ గ్రహం అది అంతఃకరణ సిద్ధి ఏర్పడుతుంది మనకి అవిద్య అజ్ఞానం చేత హృదయంలో ఈ సంసార అనర్థం సంసారంలోనే అనర్థాన్ని కలిగించే పాఠశాల నిర్మాణం అయిందని అనేక పాఠం పాఠం అంటే ఒక్కొక్క ఆసక్తి ఒక్కొక్క పాశనం ఇప్పుడు ఈ వ్యక్తి నాతో శక్తి శత్రువు అంటే ఆ శత్రు పదానికి వేడియం గ్రేట్ ఉంటాయి అంటే శత్రువు ఖచ్చితంగా చేసుకుని పంపేస్తారని కాదం ఇల్లుల్లు ఉంటుంది ఆ వ్యక్తికి నాకు ఇల్లుల్లుంది ఆ వ్యక్తి దుస్తుడు నాకు అపకారం చేస్తాడు అనే ఒక ఐడియా నా మనసులోకి వచ్చింది ఇది పాఠ అనర్థ పాఠ అలాగే ఇంకొక వ్యక్తి ఉంటారు ఈ వ్యక్తి నాకు సంబంధించిన వారు నాకు దుష్టి నేను వాడిని ప్రేమిస్తున్నాను మొదటి వారు నాకు చెప్పిన మాట వినాలి నా మనసుకు అనుకూలంగా నచ్చుకోవాలి నాకు ఇలా కలిగిన సిచ్యువేషన్ లో అయితే నాకు గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ అన్నది పెద్ద ఇష్యూ క్రిస్మస్ వచ్చింది అనుకోండి మీకు ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు లిస్ట్ చేస్తారు క్రిస్మస్ అయితే ఆ లిస్టులో లేని దేం లేకునిపిస్తుంది ఉన్నదేమింపార్టెంట్ ఎన్ని కమ్ ఇన్ యూ నాట్ నోటీస్ మ్యారేజ్ మీరు వచ్చేదనుకోండి నిన్న ఎవరి నోటీస్ చేయాలి మీరు రాకపోతే ఉంటుంది ఎవరు ఆప్షన్ తీసుకున్నదింటాయి వెయ్యి మంది వస్తారు ఈ ధర నోటీస్ ఆవుతాయి వెయ్యి నొప్పి కూడా ఎవరో ఒకరు రాలేదు జరిగింది నోటీస్ అని దేకపోతే ఇది నేను ఇస్తుంటే ఇలా ఆసక్తి ఈ ఆసక్తి అనేది ఇది కాసం అనే కాశం ఉంటాయి కాశం అంటే బయట వల్లేదు ఈ పాఠ్యము వీరిని సంసారం అనే అనర్థంలోకి లాభిస్తూ ఉంటుంది ఆత్మస్థ రూపాయలు తెలుసుకోలేక సంసారమే దొరుకుతారు ఇంకో జన్మలో కూడా సంసారంగా కొనసాగుతున్నా వేరే పాఠ్యం ఏమవుతుంది ఆ పాఠ్యమే కొనసాగుతూ ఈ పాఠ్యం ఎందువల్ల వస్తుంది అంటే ఆ జ్ఞానం చేపడుతుంది ఈ పాఠ్యము యథార్థమని అది జ్ఞానం చేతి నష్టమే పడుతుంది ఇటువంటి పాఠ్యములు ఒకటా ఒక భగవాన్ బుద్ధుడు చూడ వాత్య భావన ఆయన ఎంత ఎక్కువ లేదు ఆయన సన్యాసం తీసుకున్నామనుకున్నారు తీసుకున్నా వస్తున్నప్పుడు అప్పటికే భారత వ్యక్తం అవుతుంది సో ఆమె ప్రసవించింది ఈయన తీసుకోవాలి ఇంత దేహం చేసింది బృహత్వాగం చేయాలని అనుకుంటూ కూడా ఆమెను ప్రసవించిందనే వార్త ఆ వార్త పట్టుకొచ్చిన వాడు ఎవరు పరిమితుందో మహానందంతో చెప్తారు అప్పుడు అయా మీకు సుమారు చెప్తున్నారు వెంకయ్య రాహులే రాహులు ఇచ్చాడు రాహులు అంటే ఆటంకము తెలియించుకోవాలి ఎందుకంటే సుమారు పుట్టేలో ఉంటే మరి ఒక రాజస్థానం జన్మించింది ఆయన ఇప్పుడు ఆల్రెడీ బల్లి తండ్రి అనే ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులను ఇంటి పెట్టి సన్యాసం తీసుకోవటమా ధార్మి ఇంటి పెట్టి ఎన్ని వేదికను అని ఇలా రాజ్యాన్ని విధిపెట్టామా అని ఇలా నేను విడిచిపెట్టాల్సిందా అనేక పాఠాలను తెలించుకోవాల్సిందండి ఇప్పుడు వన్ మోర్ ఆక్సిజన్ గ్యాగో గేట కానీ సంస్థ ఎలా ఉంటాడు పొడిపుతాడు ఉంటే అదేదో గ్రేటెస్ట్ అచ్యూమెంట్లే వెంటనే ఐదు డిగ్రీ పుల డిస్ట్రీ ఆక్రీస్తాడు వెంటనే సో చూడండి అది కాబట్టి ఎక్కడెక్కడైతే రాదని ఉన్నదో అది ఒక పాత్ర అని గణిస్తారు సో ఈ పాఠములు వీరు హృదయంలో ఉన్నారు బాబు శాతం చైతన్యం ఇంకా దేవాలిగా ఫలంగా ఉంది సో వీరు హృదయంలో పాఠాలు ఉన్నారు ఈ పాఠశాలను ఇవాళ వచ్చేవా అంటే అనేక జన్మాంతర అనుభవ అనేక జన్మ జన్మాంతరాల్లో వీరు ఆవిషాలను అనుభవిస్తున్నాడు అనుభవించి ఇది భావన అలాగే దాని మీదే బలింగోగలి భావన చేసుకుంటూ ఉంటాడు అది ఇష్టమైన భావన చేయడం ఇది ఆత్మ నిష్టమవుతాడు కేవలం ఈ రాజ ద్వేషంలోనే భావన చేస్తుందో ఆ పశిములు కఠినీకొడతా అన్నం ఇప్పుడు ఫైబర్ ను తీసుకుని ఇలా నిలిపెడుతూ ఉంటే అది కఠినమవుతాయి బలం అయిపోతుంది ఆ ఫైబర్ ఆ ఫైబర్ ను ఫైబర్ లా నివేస్తే ఇలా లాగితే ఊడిపోతుంది దాన్ని ఇలా నిది పెట్టి నిడిపెట్టి నిలిపెట్టి ఇది కఠినంగా పెట్టుకుని పెట్టుకుంటాడు ఆ హృదయంలో హృదయా బయటంలో వెళ్ళి దాంతో పైన పిన్నో బయట లోపల హృదయాల్లోనే ఉంటాయి ఇవన్నీ ముళ్ళు గ్రంథులు గ్రంథి అంటే దేహానికి గ్రంథి ఏర్పడితే దానికి క్యాన్సర్ నిర్ దేహానికి గ్రంథికి క్యాన్సర్ ఉంటారు ఇవి మనస్సుకి గ్రంథి అందుకనే వీళ్ళ సంస్కారంలో పిచ్చి పిచ్చి పరిధిని తీసుకో చేస్తూ అటువంటి ఈ ఒక్క రోజులో క్షిణం అయితే శరీరం ద్రోహం చేయాలి అలా మెడిటేషన్ చేయాలి స్వచ్ఛందం చేయాలి అలా సంవత్సరాల తరపున నిరంతరంగా మెడిటేషన్ అని స్వచ్ఛంగా స్వచ్ఛంగానే మెడిటేషన్ స్వాధ్యాయా యోగమాస స్వాధ్యాయం ఆవశ్యం ఈ యాజ్ఞాయి విష్ణుపురాణంలో చెప్తారు స్వాధ్యాయం నుంచి అంటే శ్రమం చేయదు శాస్త్రాధ్యయనం చేయి తర్వాత ఇంటి నుండి జపం చేస్తారు జపం అయిపోయింది ఎంత జం అలాంటి వస్తాం మళ్ళీ చేస్తాం అలాగే ఎందుకు తెలియదు కదా ఓకే జపం కట్టుకుంటే మళ్ళీ స్వాధ్యాయం చేస్తాం చూస్తాం జపం లేకపోతే ఏదైనా స్వత్సంగం చేయండి స్వచ్ఛంగా ఎగ్జర్సైజ్ స్వచ్ఛంగా చేస్తాం గంట రాష్ట్రంలో స్వచ్ఛంగా ఒక ఇంటికి వెళ్ళి జపం చేస్తాం జపం అయితే చాలా సంగారం చేస్తాం స్వాధ్యాయం నుంచి యోగం అంటే జపము ధ్యానం జ్ఞానం నుంచి స్వాధ్యాయం స్వాధ్యాయ యోగయుక్తాత్మ ఎదు మామూలుగా ఈ కిలోమీటర్ల మూడు పదాలు ఇక్కడ వస్తున్న వాళ్ళు ఇచ్చురాజు ఒక జాతకండిగా సో ఆ స్వాధ్యాయము లోకము సత్సంగము శ్రవణము ధ్యానము శ్రవణం అలా నిరంతరంగా అది అన్ని చేసుకోవడం అయింది సో మొక్క బాధ్యతల పండితే పండుగ వస్తున్న పండి ప్రతి వాళ్ళు కూడా మొక్క బాధ్యత తీసుకుంటున్న ఏమవుతుంది అది తీసుకుంటారు అంతే కావాలి పొలం పనుల పక్క అలా వస్తుంది అంతేకా మనం ఈ రోజు మోడల్ తినకూడదు వాళ్ళు పండు మొక్క పాతుంటే ఎప్పటి పండు వచ్చామో ఎందుకు మొక్క పాతున్నాం అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు వాడుకోళ్ళు ఢిల్లీ మనం ఈ రోజు వాడిపో మన తరానికి ఒక తరం ఇది కూడా ఆ ఆ పట్టిన వాళ్ళు ఉన్నట్టు ఆ తల్లి ముందు తినాలని కోపం అతను కూడా అటువంటి పవ మన మోడల్ లీ కాబట్టి అలా కూడా హృదయంలో ఉండేటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా గ్రంథములన్నింటినీ కూడా తీసుకు ఒక్కొక్క రాగము ఒక్కొక్క గ్రంథి ఒక్కొక్క ద్వేహము ఒక్కొక్క గ్రంథి ఒక్కొక్క రాంగ్ ఐడియా గ్రంథి ఎలా గ్రంథియం అహం బ్రాహ్మణ అనే ఒక అహం హిందు అనగర గ్రంథు అహం మనుష్య గ్రంథి అహం ప్రాణి గిరంథు I call aham-pattinaya in the way that is this. Every bit in the way that you can say. Aham. Aham-asim. Aham-asim-ta-kalladha. Ahim-asim-na-ta-na-ayin-a-ayin-a-si-na-da-de-bhini-ta-na-si. Aham-anday-antar-sa-ma-aham-asim-ta-antar. You have to stay as you are. I am what I am. I am father-dremsi. I am brother-dremsi. I am this, I am that. Everything is a-dremsi. ఆ గ్రంథులన్నీ కూడా శిథిలమైపోతాయి ధ్యాన ప్రభావం చేసా సుఖంగా ప్రభావం చేశా ఆ గ్రంథుల నుంచి ప్రమోక్షణం పోతాయి అవన్నీ కూడా శిథిలమైపోయి అటు నుంచి చేరం వచ్చింది ఎంత జరుగుతుంది ఇప్పుడు ఇది మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళారు మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఆలోచించండి మీరు చూడండి అహం ఈ సన్యాసి మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళా అనుకోండి ఐ ఫీల్ ఐ అదే ఐఎమ్ లైక్ షాప్ అఫ్ I do not see that concept. Otherwise, when you just come in there, raipa-marsha-sa-sa, māṁuru-śātlā is participle, so you can see this concept. I am one in the manifest place. I am not a unique in the manifest place. I am one in the manifest place. Abdayā-sāma-ta-rīstā? That's a division only in another. Manasha-sa-sa-sa-sa-sa-sa-sa, physically, physically only in another. Manasha-sa-sa-sa-sa-sa-sa, you are one with the manifest place. So you are a vampire. Similarly, you are one with the society. యూఆర్ నౌన్ ఇంతర్ నీ అంటైడ్ బ్రహ్మాండ ఆత్మావాయి గత ఇది కాబట్టి మార్కెట్ ప్లేస్ లో మినిస్టర్ ఉన్నారు మినిస్టర్ రైతులు అని దీత సో ఈస్ట ఈ గిట్ లేదా కాదు అది బంధం అలా కాకుండా మినిస్టర్ మార్గదర్శనం వేస్తుంది పూర్వం మహారాజాగా మార్గంలో హిందీ వరే కాకుండా మినిస్టర్ మార్గదేశంలో వేస్తున్నాడు జనసభ మార్పు ప్రయాణం చేశారు జనసభ మార్పు ఇది కాదు ఎవరు లేదు ఎంత ప్రేమ అనేది ఈరోజు గో వాటికి మీరు ప్రయాణం ఎందుకంటే యాజ్ ఎ మినిస్టర్ అతను ప్రయాణం చేసినప్పుడు ఉన్న బాండేజ్ ఎవరితో తీసే ఇప్పుడు ఆ ప్రయాణం ఎవరితో తీసుకుంది యాజ్ ఎ మినిస్టర్ ఎత్తు అంటే అతను ఒక టీవీ కెమెరా ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది మూమెంట్ ప్రతి మూమెంట్నే మానిటర్ చేస్తూ ఉంటుంది టీవీ కెమెరా ఆ ఎర్రవాడి కోపంగా పూత వస్తుందని తక్కువ టీవీ కావడం వస్తుంది అదో ఎంత బంధం అది అలా కాకుండా ట్రూవీ అమ్మం నిర్ణయం ట్రూవీ అన్నోం నాకే చేయడం ఇది ఎంత ఏంటి చెప్పానంటే ఒక టెఫ్నిషన్ లో ఉండేటువంటి బంధం ఎక్కింది అని చెప్పిన వచ్చింది కాబట్టి ఈ ఈ రకమైనటువంటి ఈ గ్రంథులన్నిటి నుంచి బయటపడతారు ఏ గ్రంథి మహాత్ములు ఎలా ఉంటారంటే ది లవ్ టు మీ ట్రూలీ అన్న అన్న ఆయన ఇన్ఫ్యాక్ట్ ఎదువరికి ఐడెంటిఫికేషన్ వస్తు లేకుండా ఉంటారు నో ఐడెంటిఫికేషన్ ఎవరి టైం వాక్స్ అయ్యారు నేను గురువులు నేనేమో ఆచార్యులు ఐడెంటిఫికేషన్ ఆయన గురువు అనే అభిప్రాయం శిక్షించుకున్నాను కానీ నేను గురువుగానే అభిప్రాయం గురువుకున్నట్లు అనవసర ఇచ్చిన ఐడెంటిఫికేషన్ శిష్యుడు కూడా ఇంకెక్ చేసిన ఎంతవరకు నేను గృహస్థం అనుకుంటున్నంతవరకు నేను నేను శిక్ష్యు అని కూడా అనుకో ఆ తర్వాత రెండు ఒక్కసారి క్లాత్ అయిపోయింది ఎలాగైతే గృహస్థం సన్యాసిమే అనేటువంటి ఇవన్నీ కూడా విశేవో అలాగే గురువు శిక్ష కూడా దేవుడు మోక్షశాస్త్రం కూడా అభ్యర్థి ఉంది మీకు హృదయ పర్మశాస్త్రం అభ్యాస భౌతిక వ్యవహారం అభ్యాస మోక్షశాస్త్రం మాట ఏంటి అది అర్థం తర్వాత అల్టిమేట్లీ ఎదురు రెగ్నిషన్ చేస్తుంది మీకు ఉత్తరోత్తర ఆహార శుద్ధి మూలము అస్మాత్ మనకి కంగారు లేదు భక్ష్యంగా కంగారు లేదు ఇది అసంతింగ్ మోర్ పుష్ ఇది ఉత్తరోత్తర తత్వశుద్ధితో ప్రారంభించారు ఆహార శుద్ధితో ప్రారంభించారు ఆహార శుద్ధిని బట్టి తత్వశుద్ధి వస్తుంది తత్వశుద్ధిని బట్టి ధ్రువ స్మృతి వస్తుంది ధ్రువమైన స్మృతిని బట్టి గంక్రమోక్షం వస్తుంది అని వెనకాలన్నట్టు ముందు వస్తుంది అని వంశన్నారు ఈ వంశను బట్టి మన దిగిన ఎక్కడామాట ఆహార శుద్ధిని కాబట్టి కావచ్చులో ఆహార శుద్ధిని తప్పకుండా జీవితంలో అవి అనుభవానికి తెచ్చుకోవాలి అని అభిప్రాయం తర్వాత సర్వం శాస్త్రాహరీ శృతి స్థుతి కసలు స్థితి చేసుకు సంవాదం అయిపోయాయి నారద సంస్ కుమారు సవాదం అయిపోయాయి ఇప్పుడు మీకు స్థుతి చేసుకోవాలి చెప్పవలసిన శాస్త్ర శాస్త్రీయాలు అంతా విశేషంగా రిజర్వే స్థితి ఏ అధ్యాయం సంప్లీట్ ఇది ఇది కంప్లీట్ చేస్తాం ఏదో అధ్యాయం చేస్తారు చెప్తే సింకేం తెలుస్తుందంటే ఇంకా అఖ్యాయతత్వం వదిలిత్వాన్ని దోషించడం ఆ అధ్యాయుతం అంటే సాక్షణ ఉపసంహారం చేసేస్తాను గాత ఉపసంహారం ఎలా చేస్తారు నారదుడు అజ్ఞానిగా వెళ్ళాడు సమత్ ఇప్పుడు ఆయన జ్ఞాని అయితే అదే గాథ యొక్క ఉపసంహారం అది ఇస్తున్నారు భాగద్వేషా దోష సత్వన రూపవైరాగ్యాధ్యాసూపారా శాగి వస్త్రం జాగ్రయ దాడుకర ఉంటా బ్లాక్ ఏదో ఏదో ఉంటారు మరొక బాగు అని ఉంటాం మరొక ముండి మరొక ఒకటి వంట పడింది అంటే ఒక వంటలు పోదు అనమాట అప్పుడు దాన్ని పోవాలంటే వర్షాది వర్షాలే సో పెట్టు బెనడు మొదలైనవి తీసుకుని కాసి అది ఏదో చేసుకుంటే అది ఆ లిక్కి వచ్చి మీకు మనం దాంతో అదేమో మొండి పరక పడుతుంది పడిపోతే అలాంటి అనమాట ఈ రాగద్వేష దోషాలు అంటే తక్కువ ప్రధానమైన అంతఃకరణల్లో రాగద్వేషాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొండి పరకలు వస్తుంది అది ఇప్పుడు మనిషి ఒక కొంత ప్రాపర్టీ ఏదైనా అదే చెప్పి దానికి దూరంగా పొందిస్తూ ఉంటుంది కానీ దాంతోపాటు ఉన్నాడు దాన్ని అనుభవిస్తున్నాడు అంటే అదొక దాన్ని దూరంగా ఉద్యోగం అంతే కదండి మీరు ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో పెళ్ళి దాని దూరంగా అభిమానం వచ్చింది ఇది ఉందరం అభిమానానికి ఆలయ దేశాలు దోషం అని సార్ ఆ అభిమానం దొరుకుతుంది కదా దాని మీద అల్టిమేట్లీ దానికి దూరమంగా ఉండే మాకు ఇష్టం అంతే కదండి అల్టిమేట్లీ అదే అవుతుంది కదండి ఇది మనసులో దూర ఇలా అందుకో ఎందుకో నాకు నాకు అది అభై ఉంటున్నా పోతాను అందుకే లేకపోవడం చాలా మంది వెళ్ళిపోయిపోయింది ఇంకా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఇలా గొలుపుతూ హోదా పోయితే అది పెట్టింది కానీ బతుకు అది నాది అనే ఉంటుంది ఆడంతో బతుకుతాయి కానీ మమ్మీ మాట్లాడ అలా కాకుండా అక్కడ ఉంది అదే అందరినీ కూడా ఎదుర మనం అయితే వాళ్ళకి మనకు వచ్చింది తింటే సంతోషం జరుగుతాం అది అంతా ఇష్టం లేదు గ్రామం అందువల్ల చేయాల్సిందే ఉంటే చేస్తాం చేయాల్సిందే లేదు అనుకోండి ఓకే ఒక చోట గ్రామం ఉంటుంది గ్రామంలో నాకెవరో ఉన్నారు అదే రైతు చేయడం మిగిలిందే అన్నా అంటాం అంటే ఒకే అయితే ఉన్నాడు అదికే చెప్పలేమని వెళ్ళినప్పుడు పెళ్ళిదాన్ని ఆ రైతు మీద ఉంటుంది అది ఎలా అవసరం చేయండి ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాను నేనున్నాను అది నాలుగు వేలు చేయాల ఎందుకు కొన్ని ఇది వేల నుంచి మీద నువ్వు అనుకో ఉంది నీ వేసి అది మ్యాడమ్ అది ఎవరిని కానీ ఇంకా అది మీద నువ్వు అనుకో కాబట్టి ఇప్పుడు జరిగిన సినిమా పెట్టాను ఇది వారే నాది ఎలాగ ఇంకే నా దినాలని అనుకున్న ధ్యానం కానీ నేను నువ్వు వడుకోవ్ గట్టిగా ఎలా వదిలి పెడతాడు ఇక్కడ ఎందుకన్నా పండుగ కాదో కాస్త తీసుకుంది వస్తుంది అటువంటి జరిగింది కదా అంటే నేను కాబట్టి నేను ఎలా ఇది నాది అలా నేనున్నట్టుగా ఇంట్రాక్టి ఉండటం నేను సందేహం లేకపోతే ఐ కెన్ ఐ హిరగదు అలా తిన నాది నాది నాది అనేటువంటి తీవ్రమైన ఆసక్తి ఏమన్నా ఇంత దోషం అదే కానీ మహాయి అవి ఇచ్చే అవకాశం తిరిగి ఇచ్చేయాలి పిల్లలు గుర్తిస్తే వాళ్ళు నాయకు వాళ్ళు నాని నాని అనే సంస్థలు తిరిగి వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారో నాటిద్దాం వాళ్ళు బాగుపడతారో బాగుపడదా ఇదో కంటే మనం పెట్టుకోకం మనం బాగుపడాలి నేను బాగుపడాలి నేను బాగుపడితే నన్ను చూసి వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది వాళ్ళు బాగుపడతారో బాగుపడుతున్నారో నేనే బాగుపడే అవకాశం ఉన్నదో వాళ్ళు బాగు బాగుపడతారు తొందర బాగా పెరుగుతుంది వాటే రా మంది మొరకులు అన్నింటి రాజకీయ మంది మరొకలు ఉంటాయి సో వస్త్రం మీద ముందు వరకు ఉంటే ఏం చేయాలి సెంట్రల్ ఏమంటున్నారంటే సారముతో కడగా ఉంటున్నారు కారము అంటే ఆల్కలా ఉంది అంటే సబ్బుతో గడవ ఉంటున్నారు అన్ని ఆల్కలా ఉంటాయి ఎస్ డిక్కుంటారు సబ్బులు అన్ని ఆల్కే ఉంటాయి ఎందుకంటే సబ్బులు ఉంటే లాంగ్ టైమ్ ఫ్యాక్టరీ అస్సలు టో ఉంటాయి స్టాంగ్ లాంగ్ టైమ్ ఫ్యాక్టరీ ఇదే విద్యాశీలు స్ట్రాంగ్ దేశం కలిస్తే కావాల్సి ఏం జరుగుతుంది స్ట్రాంగ్ దేశం అదే కారణం సో సబ్బు పెట్టి ఆయనకు సబ్బు తెలుసు ఆయనకు జబ్బు తెలుసుకుంటే సెంట్రంలో సబ్బు తెలుసుకుంటే ఆయన అదే చేశారు దేశంలో సబ్బులు ఉన్నాయి సబ్బు సెంట్రంలో ఆయనే ఉన్నాయని ఈ రంగు చేశాను ఆయన యజాల్ చేయాలి సన్యాసులు సంఘాలు కలుగుతారు ఈ డబ్బులు గురించి ఈ యొక్క సివిల్ చేస్తుంది ఇది ముందు మార్చాలని ఇచ్చేసేటువంటి సభ్యులు వాళ్ళు ఎదుగులేదు ఇక్కడ ఒక్క చోట చెప్పలేదు ఆయన మాట ఇది అసమానం అని చెప్తారు ఇది ఎలా చెప్తారంటే అది ఎవరో వాళ్ళు ఎవరో సబ్బు తిరిగి ఉన్న వాళ్ళు చెప్తారు ఆయన వాక్య రచన అలా ఉంటుంది ఇక్కడే కదా ఇది ఉంటాయి దానికి వచ్చి ఆ సంస్కారం ఇప్పుడు నేను ఎవరో విమానంలో విన్నాను అలా విగ్రహం ఇచ్చానంటే అర్థమైందా అసమానం విమానంలో కూడా ఢిల్లీ ఎంత ఎవరు నిద్ర విధంగా ఎవరి తిరిగి వెళ్ళినా తర్వాత ఆ సంస్కారంలో ఉంటుంది తర్వాత ఆయన ఏమంటారంటే వంజనాల రూపంగా ఉంటుంది రంజన అంటే డాబు మరకకి రంజన అని చెప్పి ఈ రాఘకృష్ణ సందర్భంలో మరకాల రూపంగా ఉంటాయి వాటిని మనం సరిగేయాలి హావంతో కారం ఏంటో తెలుసు జ్ఞానము వైరాధ్య అభ్యాసం జ్ఞానము అంటే పాఠము సూక్తం జ్ఞానం ఇంటికి వెళ్ళి వైరాధ్యాన్ని అభ్యాసం చేయాలి తక్షణంగా ఏం జ్ఞానాన్ని సంపాదించాలి పాఠం చదువుకోవాలి ఇంటికి వెళ్ళి వైరాగ్యాన్ని అభ్యాసం చేయాలి జ్ఞానాన్ని అభ్యాసం చేసి విజయకండి కానీ అభ్యాసం వైరాగ్యాన్ని చేయాలి ఆ అభ్యాస వైరాగ్యాభ్యాం తల్లిలోక జ్ఞానాభ్యాసం అంతటం వైరాగ్యాభ్యాసం అభ్యాస దాంట్లో ఎన్నింటి జ్ఞానాన్ని అభ్యసించాలి అంటే నిత్యమ స్వక్షణ చేసుకోవాలి వైరాగ్యాన్ని అభ్యసి ఉంటారు అంటే సింపుల్ గా వైరాగ్యాన్ని అభ్యర్థించడం అంటే ఏదో మనకున్నా సాముద్ర బయట పారని అది అది వాళ్ళకాల స్వాభివృద్ధి పోషిస్తుందేమో కానీ అలా అక్కడ అభ్యర్థి చాలా లేదు వైరాగ్యాన్ని అభ్యర్థించటను అంటే సింపుల్ వైఫ్ చేయడం అది పాజిటివ్ గా తీసుకోవాలి ఇది సింపుల్ లైఫ్ ఇది నోగివ్ అని సింపుల్ లైఫ్ ఇది జనం దిరిస్ట్రు అది వైరాగ్యా ఇది కార ఈ కారణం ఏం చేస్తుందంటే ఈ రాజద్వేషాల్లోని మరకల్ని ముండి మరకల్ని కరిగేస్తుంది ముండిక అంటే కరిగేస్తుందంటే వినాశం ఏంటో అలా ఏం యోగ్యాయా ఎప్పుడైతే మనస్సు అలా శుద్ధమైందో వైరాగ్యం చేత జ్ఞానం చేత మీరేక జ్ఞానం జ్ఞానం అంటే అంటే నేను దేహాదు కంటే విలక్షణమైన ఆత్మస్వరూపుడు అనేది ఎప్పుడైతే ఆ విధంగా మనస్సు పవిత్రమైందో అప్పుడు ఆయన ఆత్మజ్ఞానానికి యోగ్యుడైనా అప్పుడు ఆయన యోగ్యత వస్తుంది ఆత్మజ్ఞాన యోగ్యత అంతవరకు యోగ్యత లేదు నాలుగు అవ్వచ్చు బ్రహ్మగారు గురికి రావచ్చు నిదేశం యోగ్యత అవసరం కేవతలు నాలుగు అయ్యారు మెత్తి గుర్తున్నాడు ఆయన అందరికీ అప్లై చేసిన కదేశం ఆ యోగ్యర్లేదు అప్పుడు యోగ్యుడయ్యాడు విధిందో అజ్ఞానికైనా అందుకోవాలి నాలుగు రూపాయలు సత్యం అవుతున్నా అంటే మీరు అజ్ఞానం కలిపి ఇచ్చేది కాబట్టి అంటే నాలుగు తప్పు చేసి మాట్లాడుతున్నామని కాదు కేపసిటీ ఏదైనా కూడా జ్ఞానము ముఖ్యమో అంతఃకరమ శుద్ధి సో అలా మృదు కష్టాలు అలా ఆయన కష్టాలు మంది మరొకలు ఇవన్నీ కూడా కరిగి వేయడం జరిగింది సిద్ధింది మర్దనం బుద్ధి కాదు మర్దన అంటే చేయాలి రతం ముందు పడకపోవాలంటే ఏం చేస్తారు అభ్యాసం లేదు ఆ గతని రైతు ఇలా ఇల్లా ఇలా ఇల్లా అభ్యాసంగా రైలు ఇలా ఇలా కొరత అభ్యాసం అయితే నార్త్ ఇండియాలో అయితే దాన్ని రైతు పెద్ద చట్టపరమే కష్టపడతమే దాన్ని ఇలా ఇల్లా కొరత అంతేగానే కాలంలో ముందుకు అభ్యాసం ముఖ్యం సో దాన్ని పుమహా పునఃా మొత్తాలు అంటేనే అభ్యాసం ఆ ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అభ్యాసం చేసి హృదయాన్ని పవిత్రం చేస్తున్నారు ఆయన జ్ఞానానికి అనుకున్నది ఆ జ్ఞానాన్ని పొందినాడు సమసహ పాలం గొప్పగానే వాక్యం చెప్తున్నాను సమసహా అవిద్యాక్షణాన్ని బహుళమైన శక్తి అనుకున్నాం ఇతర ఒకసారి అది సంక్షేమ శక్తి కొంచెమే ఒక్కలాగా ఉంటాయి అంటే శబ్దాలు వచ్చిన వాడికి డౌట్ శబ్దాలు ఏ మనస మనోసం మనోప్సం మనసహ మనసో మనసినాం సృష్టి యాభై రోజున ఒక్కలాగా ఉంటాం అన్నట్టు నేను అనుకుంటాను కాబట్టి అవి రెండు ఒక్కరంగా ఉంటాయి కనుక నాకు దొరకొచ్చు నేను దొరుకుతాను ఏంటంటే సమోత్సం పాలం గడిపేసి సమత్సా అంటే తరుచే నాకు ధ్యానం నాలో ఉంది సంతమేమి సృష్టి అని తండ్రిగా ధనపరం అది ఒక మిస్టేక్ నేను తీసుకుంటాను అంటే ఆ తెలుగు సంస్కారం ఉన్నాలో ఇవ్వాలి పిల్లలు పాఠం చేసేటప్పుడు కంటే కంటే కంటే అని ఇస్తూ ఉంటాం అంటే పౌమి పాఠంలో సత్యతానికి పంపిణీ కంటే ఇష్టం మరి ఎప్పటికీ కంటే అనే మాట వస్తా ఉంటారు కానీ ఎప్పటికెప్పటికి దీని పక్కన దీనికి పక్కన ఉన్నా అనకూడదు దీనికి పక్కన ఉన్నది సత్యం దత్తంటే పక్కన ఉన్నా తప్పు తెలుగులో సరే సమస్తా సో ఎనివే సమ సహా అంటే సంకలం అవదు ఆయన హాస్పిటల్ అయితే మనం ఎన్ని పొరపాటు చేసేసింది వాళ్ళు మనకు ఏమి గెలిచింది కూడా సమ సహా పారం దర్శ సమస్తే కేను ఇది ఓన్లీ వన్ డాక్టర్స్ ఉంది స్కీమ్ వల్ల ఈ బయటలో ఉన్న డాక్టర్స్ డాక్టర్ డాక్టర్స్ కార్ లేదు ఎంత డాక్టర్స్ ఏమున్నాయి అది ఇంటికి స్లీపర్ అండ్ ఇట్ ఈస్ డాట్ సిగ్రేట్ ఇది ఓన్లీ వన్ డాక్టర్ దట్ ఈ ఆత్మవిస్మృతి దాడుతుంది నేను ఒకసారి లండంలో శక్తి విగ్రహం ఉందంటే చూడడానికి వెళ్ళాను లండంలో కొన్ని రోజులు ఉన్నాను హైగా ఉన్నాను మధ్యాహ్నం పూట ఏదైనా చూడాలంటే శక్తి విగ్రహం ఉందంటే హైడ్ కాస్తున్నాము చాలా బాగుంటుందంటే వెళ్ళాం వెళ్తే ఆ విగ్రహాన్ని ఏమన్నా దాస్తుంది అంటే విజ్ఞప్తి అతను ఒక నాటకంలో రాశాడు విద్యార్థి సెంటెన్స్ నాకు దృష్టి లేదు అతను వన్ ఆఫ్ ది డ్రామా తీరంటే అతను మా జ్ఞానం మానీయంగా రాదు గారు అతను రాసిన కొన్ని కొద్ది రాష్టాలు ఉంటాయి అత్యద్భుతంగా ఉంటాయి అది ఇప్పటి పాప ఏమి నాటక రాజు ఎందుకంటే మీరు లోకంలో అజ్ఞానమైన దోషమైన ప్రతి ఏమని ఈ అంతంలో ఇప్పుడు నేను చూసాను ఒక ఆయన జాతకాలనే వర్తాలని కలిపి అభివృద్ధి చేస్తున్నట్టుగా కానీ మినిట్స్ కట్టాన్ని కానీ అతను వచ్చేసి అక్కడ కూర్చుని పాఠం చేసినట్టు కష్టమే కానీ మినిట్స్ కొన్ని ఏదైనా మంచి మాట ఏదైనా చెప్తారేమో అని జాగ్రత్తగా ఉంటే ఇట్ ఈ చెప్తుందని తెలియదు సంస్కృత జ్ఞానం లేదు కూడా పూర్తిగా జారీ చేసి చెప్తాను అది టైం గురించి చెప్తాను కాబట్టి లోకంలో అజ్ఞానము చేకటి అని గ్రహించడం అంటే సామాన్యాలైతే అజ్ఞానమే చీకటి నేను చేతి అతను ఇంత మహత్ముడు సో తమ సహా అవిద్యాలక్షణానికి పాలన జరచలేదు అజ్ఞానం అనేది పాలన దానికి చేతికి ఆరోగ్యం ఉన్నది తమస ఆ విశ్వవర్ణం తమ తత్పరస్పాత్ ఆ మహర్షం కదా అహం వేద అంట ఎందుకంటే మహర్షి కాబట్టి ఎందుకంటే లోకానుగ్రహం కప్పిస్తుంటారు అహం వేద నేను తెలుసుకున్నాను ఇది మాట నువ్వు చెప్పడం చెప్పాలి ఆయన నమ్ముకుంటే మనకు తెలియదు వేదాహం ఏతం నేను తెలుసుకున్నావురా ఏతరం పురుషం మహాంతం ఈ ఆత్మరూపులే దేశకాల ముఖ్యంలో ఒక అతీతమైనటువంటి దృశ్యం నేను పూర్ణ ఆత్మ చైతన్యాన్ని నేను తెలుసుకున్నాను ఆదిత్యమైన ఎప్పుడో ఆత్మ శరీరుడితో పోదిత్యం వలన ప్రకాశించేటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చీతంలో సమస్త పరస్కారం సమస్త అజ్ఞానము అనేటువంటి మనస్సు ఎందుకు ఈ జ్ఞానంలో అదే అదే అజ్ఞానం లేదు అజ్ఞానం ఒక అతీతమైన ఆవలన ఉండేటువంటి తెలుగుకి తెలిజే కదే ఆవల ది లోంగడు లోకేష్లు లోకస్తులు తెలి పిరపినటు అలోకడు అవ్వర ఎవరు ఏకారుంది ఆదిత్యవర్ణం తమసారాశ్లోకం ఆ మంత్రానికి అనువాదం అటువంటి సమసత్సం పరమాత్మ సత్యం అదే సత్యం దాని నుంచి ప్రకటన అయ్యేటువంటి ద్వై ప్రభించడం ఇష్ట ఇచ్చిన లేదని ఎవడను కాను లేదన్నా కనబడుకోనున్నాను ఇందని అన్నవాడు కొనపడుతున్నాడు ఇందన్నవాడు పొరపడదు మొహం ఉన్నది అది కాదు అనబడుతున్నాడు కనబడుతున్నది ఉన్నది వండింటిది తేడా నీకు తెలియదు ఎందుకు ఎందుకు తెలియదు అంటే మూర్ఖడం నీకు తెలియదు అందుకోసం ఎందుకెందుకు తెలియదు మరి ఎంత తేడైనా వచ్చు లోకదృష్ట్యా కానీ ఉన్నదానికి కనబడిన దానికి పేద తెలియని వాళ్ళు ఏమంటారండి తిని వాడు చూసి సత్యం అవుతుందో వాళ్ళు ఏమంటారు మూత్ర మూసినట్టు దిక్తే కాదు అజ్ఞానమేమో మరి జ్ఞానం అజ్ఞానమో మూత్రమో అది అని అవుతుంది సో వాళ్ళ పర్వార్త్మీ నేను అన్న నేను ఏమన్నా అన్నానికి శాస్త్రం ఉంటుంది అయితే అయితే నైవం చేస్తాను శాస్త్రం అన్నాడు ఏర్పడుతుంది సో మూహం అయితే అచేతత్సం ఎదురుగొనా ఉన్నా చూడలేకనండి సో నమస్కండి అచేత స్థానిక ఆ పరమార్థ తత్వాన్ని పవిత్రమైన హృదయాన్ని గల నారాదని కాకుం కదండి భాష దేవుడుగా ఉంటుంది ఎవరిలో చూపించింది అని ప్రశ్న వస్తు సమాధాన భగవంతుడి చింత భగవంతు చందే భగవంతుంటే అవతృంతగతి గతి విద్యా విద్యాం భగవామి సుందో శ్లోకం జ్ఞానైరాజ్య వ్యవస్థ జ్ఞాన ఐశ్వర్య సముద్రస్ వీర్యస్ యశసస్ విజయ జ్ఞానవైరాగ్య వ్యవస్థ సన్నా భదీర విపభే భగవాన్ నిరోధంగా తవ్వగవాష్ణ ఖండు రకాఖ్య భటా సు భగవాన్ ఆ సున్నా ఆరు గుణములు నిండా గోడల భగవంతుడు అని ఒక ఇది ఇంకో ఇప్పుడు ఉత్పత్తి ప్రళయములు ఏంటి ఉత్పత్తి ప్రళయములు ఏవి ఎక్కడి నుంచి వచ్చేది ఇదంతా తెలుసుకున్నవారు భగవానం మనం తెలుసుకునేదండి మనం చదువుకున్నాం కదండి ఆరోగ్యాయంలో ఉత్పత్తి ప్రళయాలే కదా చదువుకుంటా సో అది ఉత్పత్తి ప్రళయం చేయాలి భూపానాభూతమే పేదోగం ఒక తిరియవాళ్ళు ఏం సందర్భంగా వేశారు కానీ ఈ సంత సంతభూతము లేకపోతే సత ప్రాణుల యొక్క ఉత్పత్తి ప్రవయము తర్వాత జీవుని యొక్క గతి ఆసతుంది మీరు జీవుడు ఉన్నాడు వీడు పుణ్యం పెట్టుకుంటే స్వర్గానికి వెళ్తాడు కానీ మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ అందరం మళ్ళీ వాపసు వస్తాడు సో వీడు వీళ్ళు పాయం ఒక్కటే ఈ రయడం రావడం ఈ పునర్జన్మ మూర్వ ఎంత కూడా అజ్ఞానం ఉంటుంది అది జ్ఞానం మరి విద్యంతేంటండి ఈ జీవో యొక్క యథార్థ స్వరూపం జీవిలో అంటే అంతస్కరణ చైతన్య అంతఃకరణ విపహితమైన చైతన్యాన్ని సాక్షి ఉంటారు అంతస్కరణ పరిచ్ఛమైన చైతన్యాన్ని జీవులు ఉంటారు అంతస్కరణ అర్థం అంటే అర్థమో సూర్యదాత పడిందండి అర్థలో సూర్యజన్మం ప్రతి జన్మ పడిందండి పడితే అర్థములో సూర్య జన్మము ఎద్వత్సం వీరి అంటే తప్పు లేదు మీరు ఉన్న విషయానికి తీసారు దాంతో తప్పే కానీ మీరేమంటున్నాడు అర్థం చదువుతూ ఉంటుంది ఉంటుంది సూర్యుడు మసీదుగా ఉన్నాడు అది అంటే అర్థము యొక్క లిమిటేషన్స్ ని సూర్యుడిగా ఆపాదిస్తాడు అత్త ఇదిగోదే ఎగో అర్థంలో ఉన్నాడంట అర్థమో ఉన్న సూర్యుడు నగరిగా ఉన్నాడంట అతను లేదా బయట నిన్న స్వీకరించి మంచిది లేదు ఆయన పరమాత్మ ఆయన వైటం పర్వాల స్వీకరించి లేదు ఈ అర్థంలో ఉన్న సూచిదే నగదు అలా అర్థంలో ఉన్న సూచి అంటే భిన్నంగా లేడీ ఉన్నాడు భిన్నంగా ఉన్నాడు ఇది ఎక్కడ భిన్నంగా ఉన్నానంటే చూ మరిగా ఉన్నాడా కదా అర్థంలో ఉన్న సృష్టి పరమాత్మ మతి లేదు అని అని విభాగం చేస్తారు దిస్ ప్రెజెంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ అడ్డానికి తెలుసుకోండి ఇది అర్థాన్ని బట్టి వచ్చిన ప్రతిబింబం తప్పిస్తే ఇట్స్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ సిద్ది నేను తెలుసుకో దానికి ఉన్న మట్టిని దాని స్వతహాగా ఉన్నది కాదు నువ్వు అర్థం చేసే ఏమవుతున్నది ఆ దూనియంలో కలుస్తుంది ఏదో ఒక దృష్టాంతం చేశావు కాబట్టి అర్థానికి లేక మనస్సుకి ఉండే పరిచ్ఛం మనసు అంటే దేహం కూడా మనసులోనే దేహం ఉంటుంది ఈ ఇమిటేషన్స్ అందించిన చైతన్యానికి అంత గట్టి వాళ్ళు బ్యూడ్ అన్న ఈ ఇరిటేషన్స్ చైతన్యానికి అంతకట్టద్దు ఇన్సింగ్ ఇన్ ది బాడీ మైండ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇమిటెడ్ బాడీ మైండ్ దాని సాక్షి సాక్షి ఆత్మ ఇప్పుడు ఈ అంతగత అజ్ఞానం ఏం చేశాము అప్పుడు సత్య తత్వం ఏంటి సకల బుద్ధి శాక్తి ఆత్మ తృత్యాత్మ అంటారు ఆ తృత్య ఆత్మ పరబ్రహ్మంటే జిన్న ఎన్నడూ కాదు అది ఎన్నడూ జిన్నం కాదు ఈ మసిలితో ఉన్న ప్రతిబింబం పరబ్రహ్మం చెప్పలేము మేమేమనిపిస్తున్నామంటే ప్రతిబింబము యథార్థ వస్తువు కాదు దానికున్న మతిలీ యథాత్మకత్వం కాదు దానికున్న దోషము యథార్థం కాదు యొక్క వాస్తవ స్వరూపము బింబమే ప్రతిబింబము నుండి ప్రతి భాష లేటువంటి మాలిన్యములు బింబానికి అంతకట్టతున్నారు బింబమే చెప్తం అరే బ్రహ్మ అని మనం కాబట్టి జీవో బ్రహ్మయాలని నేను పెరిగినప్పుడు అలా చెప్తున్నాడు జీవుడు బ్రహ్మదే భిన్నడని అన్నప్పుడు ఈ దోషాలు సత్యం ఉంటుంది మీరు అనుకున్నాం ఇది అవిద్య అది విద్య అవిద్య యొక్క తత్వం తెలిసిన వాళ్ళకే విద్య ఉన్నారు మీరు ఎవరో ఆత్మవత్వాన్ని చెప్పండి అనాత్మ గురించి ఎందుకు ఆడుకు వస్తుంటారు అనాత్మంటే నామరూప నేను నామరూపాలను ఖండించాలి ఆయన దానికే కష్టపడు నామరూప మేము అన్నాము నామరూపాలను ఖండిస్తేనే మీరు ఇంత ఇది ఎప్పుడు జ్ఞానం కదా అని అనలేదు ఇందుసం నామరూపాలను ఖండిస్తే మీరు ఇద్దరు గురించి నేను నామరూపాలను నిషేధిస్తాను నామరూపము కూడా సత్యము కాదు యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ నామరూప అంటారు ఇది ఐమ్ ఫాదర్ అంటారు ఐఆమ్ ఫాదర్ అంటే నేను అంటాను యు ఆర్ ఐడెంటిఫై విత్ నామరూప యు ఆర్ నాట్ టెన్ అబౌట్ యువర్ పూసర్ యూఆర్ అసింగ్ అఫైర్ రాంగ్ ఐడెంటిఫికేషన్ అంటే నీళ్ళు లైఫ్ కానీ అలాగే కానీ ఇప్పుడు వస్తాను అప్లై చేసి అనిపిస్తుంది దాని ఇంకా నామరూపాల మీద ఆసక్తి కలిగి ఉన్నాయి కదా నేనందరం నువ్వు నామరూప తిరస్కారానికి అలవాటు పడవే ముందు నీకు నామరూప తిరస్కారం రైతులు వేదాంత వేదాంత పాఠంలో కూర్చొని నువ్వు నిత్యమద్దు నామరూపాల వద్దు అంటే ఇంకా నేనేం పాఠమిస్తాను నువ్వే ఉంటా వైరగ్యం గురించి మాట్లాడద్దు నామరూపాలు చే తర్వాత ఏమో ఈ సంసారం దీని అంతా కూడా చక్కగా పరిపోషిస్తే ఇదంతా సత్య విధంగా ఇస్తే చెప్తుంటే ఎలా ఉందంటే వైద్యులు ఎదుటి మందు అవసరం కానీ లేదా పచ్చమ మాట మాట్లాడద్ద మనిషిలో ఉండే కష్టాదం అనుమతి ఆ రాజద్వంలో ఆసక్తి కాబట్టి ఆ విద్యా విద్య బుద్ధ తెలుస్తుంది వ్యక్తి విద్యా అవిద్య విద్య నిజానికి ఇది అజ్ఞానం అని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానాజ్ఞానం ఇది అజ్ఞానం తెలిసే వాడు జ్ఞానే జరుగుతుందో ఇది అజ్ఞానంగా విద్యాశ్ధ్యం అవుతున్న వాడు అజ్ఞానం అవుతాడు కానీ ఇది అజ్ఞానం తెలిసిన వాడు అజ్ఞానం దొరుకుతాడు వాడు జ్ఞానం అవుతాడు ఒకటి వ్యక్తి విద్యా విద్య అంత ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారే భగవంతుడు భగవాను భగవాన్ సంహర్తించ ఎవరికి నిత్యాలు తెలుసుకుని ఆత్మస్వరూపమే బ్రహ్మం తెలుసుకున్నారు కాబట్టి ఆయన భగవాన్ హిస్తున్నారు అలాంటి నిత్యాలన్నా తెలుసుకున్నట్లయితే వాళ్ళు కూడా భగవాన్ ఉంటారు భగవత్ ఆ విధంగా వాడే అది భగవాన్ సమత్కుమార్ హం ఈ సమస్కుమారుడికి స్కందహాని పేరు స్కందహానితో ఉంటారు స్కండ ఇత్యా అంటే దుర్ని దీన్ని పురాణ కాథ ఉంటే దానికంటే కలిపేసి కనబరించే ప్రయత్నం ఏంటి అయితే సంబంధించడానికి శక్తి అని చెప్పి శక్తి ఏమో దేనికంటే శక్తి దేనికి కాదు జ్ఞానమే శక్తి జ్ఞానమే బలము సో ప్రాణము విజ్ఞానము రెండు శక్తులు ఆ రెండు కూడా ఆ ఎంత నుంచే పూర్తికొస్తున్నాయి ఆత్మచేత నుంచే అనుభవిస్తున్నాయి వాటి యొక్క స్వరూపాన్ని తెలుసు ఆ పూర్ణ పరమాత్మ తత్వాన్ని ఉన్నటువంటి ఆ జ్ఞాని అదే బలం జ్ఞానమే బలం ఉండే ఆయన ఆత్మ బలజీ అనే లభ్య అది నిద్రలో వస్తుంది ఆ వివేక బలం లేని మనకి అపృత్వ రూపమే తెలియదు కాబట్టి ఏ శక్తి శక్తి అంటే ఎలా చేయాలంటే మిస్తుంటే వాడి శరీరంలో ముఖ్యాలంటే వీరి శరీరంలో ఒక ప్రవహిస్తుంది నేను ఒక చెప్తున్నా స్వామి వివేకానందం చెప్తే నేను చెప్తున్నా అది నితడి ఎక్కడైనా ఉంది అంటే కేసు కేరిగా చేస్త ఆయన ముస్లిం గారు ఇండియాలో ప్రవహించింది వివేకానందుడికి అలా వివేకానందని చెప్పారా అలా వివేకానంద చెప్పారు రామకృష్ణ ఎందుకంటే వాళ్ళ ప్రతిమాట రికార్ట్ అయింది నన్ను రామకృష్ణ శరీంద్రబోడి శరణ శరీంద్రోత్ వచ్చింది నేను మొత్తం ఆయన చెప్పలేదు ఆయన ఆత్మజ్ఞానం గురించే మాట్లాడారు కామపజ్ఞానం ఉంటే అదే మాట్లాడారు అలాగే శక్తి పాపం అని ఏదో ఒక శక్తి పాత ఎనర్జీ రేపు ఇంకా మెటీరియల్ పాపం అని కూడా అన్నా అంటే సో ఇట్ నాట్ మెటీరియల్ ఇన్ నేచర్ ఇట్ ఈజ్ నాట్ జడ శక్తి ఇట్ ఈజ్ ప్యూర్ నాలెడ్జ్ మీరు మెటీరియల్ నేచర్లో ఉన్నారంటే సమూహన ప్రభావంలో ఉన్నారని అర్థం శక్తి నేతల్లో ఉన్నారో అంటే రజోగుణ ప్రభావంలో ఉన్నారని అర్థం మీరు సమోగుణాన్ని రజోగుణాన్ని అధిగమించి శుద్ధ సత్వస్వరూపులై ఉన్నప్పుడు ఆ జ్ఞాన ఇష్టలో నిలిచి ఉన్నప్పుడు ఈ స్వరూపము పూర్ణ చైతన్యము అని తెలుసు తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు ఎలా లేదు సెకండ్ చేంజెస్ అయినా రాదు అందరికీ నల్ల ఉండే గారు ఇప్పుడు ఇలాంటి ఈ బాహ్యమైన లక్షణాలు ఉన్నాయి చూసారా ఈ వేరే జ్ఞానానికి గుర్తులు కావాలి నిజానికి జ్ఞానానికి గుర్తులు బయటికి ఏది పాలకు జ్ఞాని అజ్ఞానం సందర్ ఎదో ఫిల్ అందు నేరీ సంస్కృతి లైఫ్ స్టైల్లో అంతే అదొక అని పూర్ణ చిక్కిస్తూ కొద్ది సగుణస్వరూపుడు కనుక భగవాన్మని అక్కడ చెప్పినట్టు నిపుణ స్వరూపంగా చెప్పారు ఆ నిపుణ పరమాత్మ తత్వమే సగుణ శక్తి రూపంగా ప్రభుత్వమవుతుంది కనుక అయితే స్కందహ అంటే అంతేగానే స్కందహ అంటే సుద్బ్రహ్మణ్యం బ్రహ్మణ్య బ్రహ్మంటే లేదా బ్రహ్మణ్య బ్రహ్మణుడు భవ బ్రహ్మణ్య బ్రహ్మణుడు రక్తమే అవుతున్నాడు ేదమంతగా జ్ఞానము నుండి నిలిచి ఉండివాడు బ్రహ్మణ్యుడు మామూలు మామూలు బ్రహ్మణుడు కాదు బ్రహ్మణ్య వేద జ్ఞానము నుండి చాలా బ్రహ్మంగా నిలిచి ఉన్నవాడు బ్రహ్మణుడు ఆయనే ఆ జ్ఞాన బలము సాక్షాత్కరించుకున్నవాడు కనుక స్కంద మరి సమస్కుమారుడు స్కంద ఒకటే ఏంటండి కానీ అలాగే మీరు బాబు పరిదేవి మా బాబు నాయనతో నవ్చు ఇలాంటి సంబంధాలు తప్ప గతంలో గత స్కందాపం ఈ స్కంద స్థోరుతో నేను తప్పమానుడు భగవాన్ ఆయన జ్ఞాని ఆయనకే స్కంధిని అని ఉంటాను కొంతమంది ఏమంటారంటే ఈ స్కంధిదే భగవాన్ మౌన ఉంటారు నేను అంటాను వస్తుంది భగవాన్ సమత్కుమార్హ ఇలాగో భగవాన్ బ్రహ్మమర్షి అలా అంత సందేహం నేనా ఉండే విధానం కదా అంత ఇంత సందేహమే కాదు అంతేగాని బ్రహ్మగారి పొరుగు సమత్కుమారుడు ఇంకోరు ఇంకో ఆ పొరుగు నేను నేను ఇలాగా నాకు దీనికి ప్రభుత్వా ఇంకా సార్ దాంట్లో తెలుసుకోవాల్సిందేమో కానీ బహుశా ఇవ్వండి భగవాన్గా మనకేం మనకి స్పష్టంగా తెలుస్తున్నది మాత్రం ఇది ఉంది లేదంటే ఆత్మజ్ఞానము ఆయన ఆత్మజ్ఞాని ఆయన మాటలు నిలుపుకుంటుంది ఆయన మాట్లాడే మాటలకి ఉపనిషత్తులకి ఏమి కదాలి లహర విద్యాస్తుంది ఎనిమిదో అధ్యాయంలో ప్రారంభమవుతుంది ఎంత కూడా వణమోహన్కి చెప్పిన శాస్త్రంగా ఉంటారు ఏది కదాలి కాకపోతే ఆయన ఆత్మజ్ఞానం ఆ రకంగా భగవాన్ సమస్మారు ఎలా అయితే స్కందహాన్ని శాస్త్రం దృష్టితోందో అలాగే భగవాన్ వరణమోహన్స్ని కూడా స్కందహారం అందంలో ఏ రకమైన సందేహం ఎప్పుడైతే రెండు సార్లు వచ్చిందో ఇక్కడికి ఆ ప్రసరణం గుర్తయినట్టు ఉందాము భగవాను లక్షణం చెప్పారు చూసినా ఆ ధర్మము ఆ స్వర ఆ స్వరూపము సమస్కుమారులు తిన్నాలి ఆ లక్షణాలనే ఆయన ఎందుకంటే ఆయన భగవాన్ సమత్ కుమారా అని అన్నారు సమేవ సనస్కుమారం కంద ఇలాంటి తద్గ ఆ పనః కుమారు దేవుడు స్కందుడు అని అంటూ ఉంటాం ఆ తత్వం తెలుసుకున్న మహాత్ముడు స్కందు అని అంటూ ఉంటాం దంబచనం ధారి పరిసమాప్త్యం అందువల్ల సమస్తవానంగా స్కూలు అనుకారు అనే మాట మీద ఎందర్లో ఏమీ మాట్లాడలేదు ఆనందగిరి అని మాట్లాడారు నరేంద్ర పులి అనే ఆయన వ్యాఖ్యానంలో ఆయనే ఏమి మాట్లాడలేదు అభినవ నారాయణ ఆనందేంద్ర సరస్వతి అనే ఏమో వ్యాఖ్యానంలో ఆయన మాట్లాడలేదు ఇంకా నేనే ఎక్కువ మాట్లాడా నేనే దాన్ని సమర్పిస్తాను అలాగా జ్ఞానపాయంగా ఆయన్ని భగవాన్ జ్ఞానం నుంచిగా ఆ జ్ఞానము నిర్ద్యుమం నిర్ద్రణమైన జ్ఞానం నుంచి ప్రకటన సగుణ బ్రహ్మ దానికి ప్రాణము అంటే హిరణ్య గర్భానంట దానికే స్కందహానికి శక్తి సో ఆ పేరు నిర్ద్రణ బ్రహ్మ భగవాగుణ స్కందవుతాడు అని నేనే ఆ విధంగా మనస్సు ప్రయత్నం చేసే అక్కడ వ్యాఖ్యాకులే మాట్లాడాలి ఇంకెవరైనా పెద్దలు ఎవరైనా దీన్ని ఇస్తారు ఎవరన్నా చెప్పారనే చూద్దాం ఆ ఇప్పుడు ఇదెస్ట్లైర్వచనం అధ్యాయ పరిశమాప్తం రెండు సార్లు సంస్కలన అధ్యాయం చేస్తాయి అని సూచన షాండోపన్షాంతాష్యే సమాధ్యాయ్విశ్లింగరీరాజరాజా ముఖ్యంకర భవత్పాదకృత ఖాదోపన్సజ్జవే సప్తమోధ్యాస హరి ఓం దీర్ స్నా మంగళం గోసేంద్రామేంద్రే చాలా ముఖ్యమంత్రి నారాయణాయ సమర్ప